ఇంతకుముందు వాడుకున్న పాటలలో కేవీపీఎం సాంగ్స్ లో ప్రభుయేసు క్రీస్తు ప్రేమలో ప్రేమతో పిలుచుచున్నాడు అన్న పాట ప్రభుయేసు క్రీస్తు ప్రేమతో పిలచు చున్నాడు ప్రభుయేసు క్రీస్తు ప్రేమతో పిలచూచున్నాడు ప్రయాస సారము నా పై విడుమని ప్రియుడు ఏ సు పిలచూచుండే ప్రయా నా పై విడుమని ప్రియుడు ఏ సు పిలచూచుండే ఆహా అది ఎంత భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమి చను ఆహా ఆహ అదియంతు భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమి చను మార్గము సత్యము జీవమాగు ప్రభుయేసు ప్రేమలు సాగదము మార్గము సత్యము జీవమాగు ప్రభుయేసు ప్రేమలో సాగెదము నేనే లోకమునకు వెలుగును చీకటి శక్తులను చేదింతును నేనే లోకమునకు వెలుగును చీకటి శక్తులను చేదింతును జీవపు వెలుగులో ప్రవేశించుడి అని ఏ సు ప్రేమతో పిలచూచుండే జీవపు వెలుగులో ప్రవేశించుడి అని ఏ సు ప్రేమతో పిలచూచుండే ఆహా ఆహా అది ఎంత భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమించెను ఆహా ఆహా అది ఎంత భాగ్యం ప్రభుయేసు ను ప్రేమి మాగము సత్యము జీవమాగో ప్రభుయేసు ప్రేమలు సాగదము మాగము సత్యము జీవమాగో ప్రభుయేసు ప్రేమలు సాగదము నేనే జీవపు ఊటను నై నిలను త్రా గుడి నేనే జీవపు ఊటను నై నిలను త్రా గుడి జీవపు బు గగ చేయును ప్రేమతో పిలచు చుండే జీవపు బు చేయుదును అనియేసు ప్రేమతో పిలచు చుండే ఆహాహ అదియంత భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమి ఆహా ఆహా. భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమించను మాగము సత్యము జీవామాదు ప్రభుయేసు ప్రేమలు సాగద నేనే మోక్ష ద్వారము వచ్చిన క్షమయ్ను నేనే మోక్ష ద్వారము నా ఎద్దకు వచ్చిన పాపము శాపము బాపెదను అని ఏసు ప్రేమతో పిలచూచుండే పాపము శాపము బాపెదను అని ప్రేమ ప్రేమతో పిలచూచుండే ఆహా ఆహా అదియంత భాగ్యం ప్రభుయేసున ప్రేమిను ఆహా ఆహ అలియంత భాగ్యం ప్రభుయేసున ప్రేమిను మాగము సత్యము జీవామ ప్రభుయేసు ప్రేమలో సాగదము మార్గము సత్యము జీవముగు ప్రభుయేసు ప్రేమలు సాగదు ప్రభుయేసు ప్రిస్తు ప్రేమతో పిలచూచున్నాడు ప్రయాసభారము నా పై విడుమని ప్రియుడు ఏసు పిలచూచుండే హ అదియంత భాగ్యం ప్రభుయేసున ప్రేమిను ఆహాహ అదియంత భాగ్యం ప్రభుయేసున ప్రేమి చను మాగము సత్యో జీవా ప్రభుయేసు ప్రేమను సాగర మాగము సత్యము జీవమూ ప్రభుయేసు ప్రేమ సాగదము అల్లడియా స్టార్ట్ చేద్దాం ప్రార్థన చేసి పరశుద్రవా దేవా మీకు వాణాలు వేసయ్యా సర్వన్నతులకు తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మేము అనుసతించలాగానే మీ యొక్క స్వరంభిని లాగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మాట్లాడే గొప్ప దేవుడవ తండ్రి మీ యొక్క ఎంతో శక్తి ఉంది ప్రభావ మీ యొక్క వాక్ అనేక విధేత చూపించిన ఆ రోజులలో ఈ రోజులో కూడా ప్రభావ అవును ప్రభావ ఎందుకంటే మీ వాకులో ఉన్న శక్తి ప్రభ మనుషులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు వింటున్నారు కానీ ప్రభావ దానికి స్పందిస్తలేరు కానీ అయినా కానీ మీరు ఎంతగా ఉన్న ప్రేమ చూపిస్తారు అటువంటి గొప్ప ప్రేమ గల దేవుడు మీకు ఎంతో వదనాలైన అటువంటి దేవుడు మాకు దొరికినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం మీ అందుకు ప్రభావ మిమ్మల్ని ఘనపరచాలా తండ్రి ఎల్లప్పుడూ ఆనందించమని చెప్పాడు పౌరులు కాబట్టి మీ నామం మేము ఆనందిస్తున్నాం ఈ లోకంలో లేదు సంతోషం ఈ లోకంలో సమాధానం లేనే లేదు ఎక్కడ చూసిన మరణకాండ ఎక్కడ చూసిన బీభత్సవంత తండ్రి ఎక్కడ చూసిన స్వార్థము ధనపేక్ష ఉంది కానీ మీలో మాకు ఎక్కడ నిశ్చయత దృఢమైన సమాధానం మాకు ఉంది అటువంటి గొప్ప దేవుడు కలిగినందుకు మీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నాం తండ్రి మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు మేము కాదు ప్రభావ మీరే మమ్మల్ని కనుగొన్నారు మీరే మమ్మల్ని స్వీకరించారు మీరే మమ్మల్ని ఆకర్షించుకున్నారు మీరే మమ్మల్ని రక్షించుకుని మీ బిల్లగా స్వీకరించినారు పశుదాత్మ అభిషేకం అర్చినారు కృపవాలు దయచేసినారు నీతి సత్యాన్ని ప్రకటించాలగానే మీ యొక్క సేవకులుగా తయారు చేసుకున్నారు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నారు మా సేవ జీవితంలో వాటి అన్నింటిని మీకు ఎంతో వందనాల కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి దాన్ని బట్టి మీకు ఎంతో స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ఇప్పుడు మేము వాక్యాన్ని వినబోతుండగా మా యొక్క మనుషులని పరిపాల విధాలుగా పొనియకుండా మీ మీద కేంద్రీకరించుకొని జాగ్రత్తగా వినాలా వాటిని నేర్చుకోవాలా పాటించాలా అనుభవపూర్వంగా ప్రకటించాలా అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని ఏ శ్రీ క్రీస్తునా తండ్రి ఆ ఈరోజు ఒక కొత్త అంశము ఆరంభిస్తాం అనుకుంటున్నారు ఎప్పుడప్పుడు అయిన అవకాశం ఉంటే దాన్ని నేను కంటిన్యూ చేస్తుంటాను పార్ట్స్ లాగా ఫస్ట్ పార్ట్ లాగా అయితే స్టార్ట్ చేస్తున్నాను అంశం ఏంటంటే వాక్ ఒకసారి మార్కు వెళ్తే అక్కడ అంశము గుర్తించగలం మనము దాని తర్వాత దాన్ని మనం కొనసాగించుకోవచ్చు మార్కు సువార్త చివరి అధ్యాయం పదహారవ అధ్యాయంలో ఇరవై వచ్చనంలో వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించేది ఇది మనం నేర్చుకుంటున్నాం ఎందుకంటే మనకి ప్రతి పదం ప్రతి వర్డ్ల నుంచి దేవుడు మనంతా మాట్లాడుతుంటాడు వర్డ్ అంటే వాక్కు అంశం పేరు కూడా వాక్కు కాబట్టి మనం వాక్కు వాక్యానికి వాక్కుకి పదాలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆయన నోట నుంచి ప్రతి వాకు మనుషుడు ఏ రీతిగా జీవించారు రొట్ట వలనైనా కాదు దేవుడి నోట నుంచి ప్రతి వాకు వలన జీవించను కాబట్టి వాకు అన్న అంశం గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాము వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించేది ఎక్కడ పోతే అక్కడ ప్రకటించేది ప్రభువు వారికి సహకార చూడండి సహకార అంటే ఏం చెప్పండి సహకారకుడు అంటే మనతో పాటు సమానంగా పనిచేస్తున్నాడు ఆయన కోవర్కర్ అంటాం మనతో పాటు మన తోటి కార్మికుడు అంటాం దీనికి మన భాషలో చెప్పాలంటే మనతో పాటు పనిచేస్తాడంటే నువ్వు ఎప్పుడున్నా దేవుని సేవలు ఉన్నావు నువ్వు ఒక్కరివి లేవు అని చెప్పి ఈ వాక్యంగా జ్ఞాపం చేస్తుంది ఆయన మనకు సహకారిగా ఉంటాడు మన పక్కనే ఉండి మనం నడిపిస్తా ఉంటాడు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రభు వారికి సహకార కూడా వెళ్ళండి వచ్చిన సూచక క్రియల వలన వాక్యం ను స్థిరపరిచ స్పరిచుండెను ఐ కాబట్టి వాక్యము ప్రకటించినంక ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలా వారు బయల్దేరి వాక్యం అంతటా ప్రకటించేది అప్పుడు ప్రభు వారికి సహకారం అంటే ఆయననే వాకు కాబట్టి నేచురల్ నేను యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆయన అక్కడ ఉంటాడు సహకారిగా దాని తర్వాత ఆయన సహకారిగా ఉన్నప్పుడు వెను జరుగుచి వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచబడేను పరచుచుండేను వాక్యము స్థిరపరచబరుచుచుండేను అంటే నువ్వు వాక్య ప్రభుత్వం అద్భుతాలు జరుగుతుంది అద్భుతాలు జరిగినప్పుడు వాక్యం స్థిరపరచబడుతుంది అంటే వాళ్ళ హృదయంలో భద్రపరచబడుతుంది ఏసు ప్రభుత్వాలు హృదయలో జీవిస్తారు అన్నట్టు స్థిరపరచబడడం అంటే ఏసు వాళ్ళ హృదయంలో భద్రపరచబడతారు అన్నట్టు కాబట్టి వాక్కు యొక్క సంపూర్ణత లేక దాన్ని ఏ రీతికి అర్థం ఈ యొక్క అంశం ఎవరు చెప్తారు ఎఫెక్టివ్నెస్ తెలుగులో ఏమంటారు నాకు ఇష్టమైన పదం ఇంగ్లీష్ లో ఈ పదం ఏ చేసినా పక్కా చేయాలంటాం కదా ఏ పని చేసినా పక్కా ఉండాలంటాం దాన్ని ఇంగ్లీష్ లో ఎఫెక్టివ్నెస్ అంటాం ఉదాహరణకి ఇప్పుడు ఓ స్థానంలో నువ్వు చీపురు పట్టుకుని ఊడ్చినాం అనుకో ఇల్లు ఇల్లు ఊడ్చినావంటే ప్రపంచంలో అంతకంటే మంచిగా ఊడబడిన స్థలమే ఉండద్దు నేను అట్లా ఆలోచిస్తే ఏ పని చేసిన అదే రీతిగా టాయిలెట్స్ క్లీన్ చేయాలనుకో ఈవెన్ ఫైవ్ స్టార్ హోటల్ కూడా అంత బాగుండదు అంత బాగా క్లీన్ చేసుకోవాలా టాయిలెట్స్ సొంత టాయిలెట్స్ దాన్ని ఎఫెక్టివ్నెస్ అంటాం ఇంగ్లీష్ లో అంటే దాని ఇంపాక్ట్ అనొచ్చు లేక ప్రభావం పర్ఫెక్ట్ అంటాం ఏమంటాము పదం తెలుగులో ఎఫెక్టివ్నెస్ అనే పదానికి తెలుగులో ఎవరైనా చెప్పగలరా సమర్థత సమర్థత అంటే నీ వలన జరుగుతుంది అన్నట్టు నీకు సమర్థత ఉందంటే నీ కేపబిలిటీ అంటాం సమర్థత అంటే కాబట్టి సమర్థత కాదు కొన్ని కొంత సమర్థత అనకుండా సమర్గవంతమైనది అంటే ఎటుంటది సమర్గ సమర్గవంతం సమర్గవంతం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్కు ఎప్పుడు సమర్థవంతం అవుతుంది చెప్పండి అది బయలుదేరి కార్యం జరిగినప్పుడే కాబట్టి సమర్థవంతమైన వాక్కు అంటే ఎటుంట అంశం వినడానికి ఆయన వాక్కు సమర్థవంతమైనది అంటే అది ఖచ్చితంగా దాని పని నెరవేర్చుకొని అది ఆయన సన్నిధికి వెళ్లాల్సిందే కరెక్టే శక్తివంతం నువ్వు శక్తి ఉంది కాబట్టి అది క్రియా చేయగలుగుతుంది అంటే నేను అనేది ఏంటంటే ఆ వాక్ బయలుదేరినప్పుడు దాని పని చేయాలి అది జరగాల ఇప్పుడు ఉదాహరణకి ఏ శ్రీ కృష్ణను నువ్వు స్వస్థత పొందును కాక అంటే ఖచ్చితంగా స్వస్థత జరగాలి కదా దాన్ని సమర్థవంతమైన వాక్ అంటాం అంటే వాక్ దాని పని ముగించుకొని వచ్చిందనట్టు ఇంకో ఇంకో ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే సక్సెస్ బ్రదర్ సాధించడం సాధించడం సక్సెస్ అంటే విజయవంతం కాబట్టి వాక్కు బయలుదేరినప్పుడు అది సక్సెస్ చేసుకొని రావాలా అటువంటి వాక్ మనం చెప్పగలమా అనేది ఈరోజు అంశం ఈ రోజు నుంచి నేర్చుకుందాం నువ్వు వాక్యం చెప్తే అది సమర్థవంతంగా పని ముగించుకొని వస్తుందా ఎందుకంటే యోహన్ సువార్త మొదటి అద్దెలో మనం చూస్తాం కదా ఆది అందు వాక్యం వాక్యము దేవుని యుద్ధ వాక్యము దేవుడు అది మనం చూస్తాం కదా మొదటి వచనంలో ఆది అందు వాక్యము దేవుని యుద్ధ చెప్పండి ఆది ఎందు వాక్యం ఉండేను అంటే ఏ ఆది నేను ఒకరోజు చెప్పిన మీకు ప్రతి దానికి ఒక ఆరంభం అంటూ ఉంటుంది ఆది అంటాం దాన్ని ఉదాహరణకి ఒక ఇల్లు కడతప్పుడు దానికి బ్లూ ఆది బ్లూ తర్వాతనే అన్ని పర్మిషన్ లెటర్కి సబ్మిట్ చేయాలంటే బ్లూ ప్రింట్ ఉండాలా తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండాలా కాబట్టి ఆదిలో ఏముంది బ్లూ ఉంది బ్లూ లేకుండా ఎవడు డిజైన్ చేయడు ఇల్లు అట్లా ఒక ఇంటికి ఆది అంటే ఏంటంటే బ్లూ అంటే మళ్ళీ దానికి ముందు లేదా ఇల్లు ఆ బ్లూ ప్రింట్ కి ముందు ఆ స్థలం లేదా స్థలం ఉండే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ల్యాండ్ అక్కడ కానీ దానికి ఆది ఎప్పుడైంది భూమి ఎప్పుడో ఉంది అది మళ్ళీ అది ఫస్ట్ టైం ల్యాండ్ మార్కింగ్ చేసి పలాని కుటుంబీకులకు అది విలేజ్ వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఎవరో దానికి అనుగ్రహించారు వాడికి తాతల నాటకాలం నుంచి ఒక రెండు ఒక నాలుగు సంవత్సరాలు అనుకోండి మీకు తెలిసలేదు ఇండియాలో పట్టాల అందరికీ ఇవ్వడం నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది సర్వే ఆఫ్ ఇండియా అనే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీస్ మన ఉప్పాలి పోతప్పుడు ఉంటుంది అక్కడ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నాలుగు వందల సంవత్సరాల నుంచే ఉంది ఆ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ ఆఫీస్ అది వాళ్ళు అన్నీ సర్వేలు చేసి ల్యాండ్లు డిజైన్స్ చేసి ఎవరిది వాడికి గొప్ప చెప్పేసి సంవత్సరాల క్రితమే అంటే మీ ముత్తాతలు మీ ముత్తాతలకి ఇచ్చారు అంటే నాలుగు ఐదు ఐదు ఆరు తరాలను ఐదు ఆరు తరాల క్రితమే ల్యాండ్స్ అందరూ డిఫైన్ చేశారు అంటే అంటే మీ మీ ఇంటికి ఆది ఎప్పుడుండే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉండే ఆది అట్లనే ఆది అంత వాక్యం ఉండేనంటే ఏం చెప్పండి ఈ లోకంలో ఏమి లేక ముందు ఈ లోకమే లేనప్పటి నుంచి వాక్యం అది ఈ సృష్టి ఆరంభం కాకముందు నుంచింది వాక్యం అదే రీతిగా ఆదికాండం ఎప్పుడు స్టార్ట్ అయింది దేవుడు ఈ సృష్టిని ఆరంభించినప్పుడు స్టార్ట్ అయింది ఏ సృష్టిని ఆరంభించినప్పుడు అంతకు ముందు భూమి ఉండే ఆది అందు భూమి ఆకాశంలో ఉండేనని ఆదికాండం మొదటి వాద అధ్యాయం మొదటి వర్షాలు చూస్తాం ఒకసారి చూడండి ఇంకటి ఇవి రెండు కన్ఫ్యూజన్ అయి మనకి ఆదికాండము వ్యవహన్స్ వార్థం చూడండి మొదటి వర్షంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశంలను సృజించను అంటే భూమి ఆకాశంలో ముందు ఆయన ఉండడు ఆయన ఉంటేనే కదా భూమి ఆకాశంలో బయటకు వచ్చాడు లేకపోతే ఎట్లా అవి అంటే భూమి ఆకాశంలో కంటే ముందే ఉన్నాడంటే ఆయన సింహాసనము ఏడవ ఆకాశం అని చెప్పి మనం మీరు సార్ ఏడవ ఆకాశం చివరిది ఆయన ఆ ఏడవ ఆకాశంలో ఆయన సింహాసనాన్ని వేసుకున్నాడు దాని తర్వాతనే ఆరవది ఐదవది నాలుగవది మూడవది రెండవది మొదటిది ఆకాశంలోనే ఇవన్నీ కాబట్టి ఏడవ ఆకాశం కంటే ముందటి నుంచి ఉన్నవాడైనా ఈ సృష్టి అన్నిటికంటే ముందటి నుంచి ఉన్నవాడైనా అన్న విషయం ఇక్కడ మన జ్ఞాపం చేయబడుతుంది వాక్యం అదే నీతిగా యోహన్ సి వార్తకు వచ్చినప్పుడు ఆది ఎందుకు వాక్యం ఉండేనట్టే చెప్పండి భూమి ఆకాశంల కంటే ముందే ఉండడైనా భూమి ఆకాశంలో నేను సృజించకపో ముందటి నుంచే ఈ వాక్యం ఉన్నది వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడైనా ఎట్లుంటే చెప్పండి వాక్యము దేవుని యుద్ధ ఉన్నది వాక్యము దేవుడై ఉండే ఎట్లా చెప్పగల ఎవరికన్నా నువ్వు దీన్ని విశదీకరించినట్టు ఎట్లా చెప్తావు చెప్పాడు బ్లైండ్ గా చెప్పకపోతే వాడు కూడా బ్లైండ్ గా వింటాడు ఎందుకు వస్తే తలనొప్పిరా అడుగుతే ఏం చెప్తాడు అందరి ముందు నా సిగ్గుపోతుందేమని కొంతమంది అడగారు ప్రశ్నలు కానీ మనం ఎవరు అడిగిన ప్రశ్న జవాబు పడక సిద్ధంగా ఉండాలి ప్రతి దశలో ప్రేమతో ఓర్పుతో కించపరచకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాలా కదా కాబట్టి నేను ఈరోజు కేవలము ఈ వాక్ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తాను దాని తర్వాత మనము భవిష్యత్తులో మళ్ళీ పడిన అవకాశం ఉంటే మరి డీటెయిల్డ్ గా నేను ఈ మీరు మీరు వాడుతున్నప్పుడు ఈ వాక్యము సూచక క్రియలు ఎట్లా చేసుకొని తీసుకొని రావాలా నీ దగ్గరికి ఆ వాక్ ఎందుకంటే నీ నోట్ల నుంచి వస్తుంది ఇప్పుడు మన ప్రభు దీన్ని పాటించండు ఆది ఎందు భూమి ఆకాశంలో సూచించండి అన్నాడు ఎట్లా సూచించండి తర్వాత చూస్తాం వాక్యం ఆయన వెలుగు కలగ కలుగును కాక అన్నాడు అనగానే వెలుగు అయిపోయింది అంటే వెలుగు ఎక్కడున్న అంతవరకు లేదు చీకటి ఉంది ఆఘా జన్మల మీద కమ్మ ఉంది కానీ ఎప్పుడైతే వెలుగు కలుగును కాక అంటే ఆయన నోట్ల నుంచి ఆయన వాకుల నుంచి వెలుగు బయటకు కాబట్టి వాకులో ఆ ప్రభావత్వం అనేది సమర్థవంతత అనేది అక్కడ ఉందనే విషయం అక్కడ మన జ్ఞాపనం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దీన్ని ఎట్లా మనం పాటించాలా అందుకే నేను ఎన్నిసార్లు మీకు చెప్తా ఉంటాను నీ నోట్ల నుంచి ఏది వస్తుందో అది నెరవేరుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడాల ఎవరిని తిట్టద్దు తిడితే అది కష్టంగా అవుతుంది నేను చెప్తున్నా తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టిననుకో వాడు టెన్త్ క్లాస్ పాస్ కాడు వాడి ఇంటర్మీడియట్ పాస్ కాడు వాడికి ఉద్యోగాలు సరిగ్గా రావు వాడి జీవితం శ్రమ పడతా ఉంటారు అందుకే తల్లిదండ్రులకి మనం హెచ్చరించాలా ఎప్పుడు ఎంత కోపమున్నా ఎంత శ్రమ ఎంత వేదన ఉన్నా పిల్లల్ని నువ్వు తిట్టది నీ నోట్లకి మాట రావద్దు ఆ తిట్టు నెరవేరుతుంది ఆ వర్డ్ అంత పవర్ దేవుడు మనకి ఇచ్చిన ఈ రోజులలో మనం ఎందుకు మన శ్రమలు ఈ లోకంలో శ్రమలు ఎందుకు కల్పించుకున్నాం నీ నోటి మాట వలన సామెతల గ్రంథాలు ఎన్నిసార్లు తీసినాం మనం నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కబడుతున్నావు కాబట్టి నీ నోట్ల నుంచి ఏం రావాలా అవి నెరవేరుతాయి తప్పక ఇప్పుడు ఉదాహరణకి ఎన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని సేవకులు ఉన్నర సైతాన్లను బంధిస్తున్నారు కదా ఊహించుకోండి రెండు వేల సంవత్సరాల దేవుని సేవకులు ఒక్కొక్కరు వారి సేవ కాలంలో బంధిస్తున్నప్పుడు ఎన్ని సైతాలను బంధించిండాలా కొన్ని లక్షల సైతాన్లని కొన్ని లక్షల దయ్యాలని భూతంలో బంధించి పెట్టిండాలా ఎందుకంటే నువ్వు ఏది బంధిస్తావో అది బంధిపబడుతుందని లేదా నువ్వు ఏది విప్తావో అది విప్పబడుతుంది కాబట్టి ఎన్నో బంధించినప్పుడు కొన్ని లక్షల లక్షల దురాత్మలని బంధించారు దేవుని సేవకులు రెండు వేల సంవత్సరంలో అయినా కానీ అవి ఇంకా పుట్టుకొస్తున్నాయి అంటే ఊహించుకోండి ఎక్కడికైనా పుట్టుకొస్తున్నాయి ఎవరికన్నా తెలుసా అది మనిషిలాగా పెండిళ్ళు చేసుకొని కంటాయి పిల్లల్ని సైతా శక్తులు అవి ఎట్లా కంటున్నాయి పిల్లలు మీకు ఈ విషయం అర్థం కావదు నీ నోట్లకెళ్ళి వచ్చే మాటల ద్వారా చీకటి శక్తులు బయటకు నీ మాటలు చెడ్డ మాటలు అబద్ధపు మాటలు మోసకరమైన మాటలు కపటమైన ద్వేషము మాటలు ఈ మాటల ద్వారా వాటికి జీవం కలుగుతూ ఉంటాయి ఎప్పుడైతే దాన్ని బంధిపబడ్డ చీకటి శక్తులకి ఎప్పుడు విముర్ధ విమూర్తి కలితే తెలుసా నీ నోటి మాటల ద్వారా ఎంతోమంది వాటిని బంధించి పెడితే నీ చెడు ప్రవర్తన ద్వారా నీ చెడు మాటల ద్వారా వాటికి విడదలగలుగుతున్నాయి దాని తర్వాత కొత్త కొత్త ఆ కొత్త కొత్త దుష్ట శక్తులన్నీ నీ నోట్లకి ఎందుకంటే నీ నోట్ల శక్తి ఉంది కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలంటే సేవా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పొద్దు అవి నెరవేరు ఎందుకంటే ఎన్నిసార్లు చూపించిన యశగ గ్రంథంలో ఒక వాక్యం గొప్ప జనం ఎందుకు హతసాక్షులు అవుతారు అందరూ మరణిస్తారంటే వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారు ఉపద్రం వచ్చినప్పుడు నా మీదికి నాకేమి కాదు లేని ధీమాగా ఉన్నారు అని ఒక వాక్యం చూపించాను నేను కాబట్టి నాకు ఏం కాదు నేను రక్షణ పొందిన లే నేను భాష పొందుతున్నాను నేను మాతంగా ఎత్తపడతాను శ్రమలు వచ్చేసినాయి ఎవరు ఎత్త అక్కడే ఉండుకోండి ఎక్కడో అక్కడ చిక్కబడిండు చచ్చిపో చచ్చిపోతున్నారు శ్రమలు పోతున్నారు శ్రమలు పొందుతున్నారు ఉద్యోగాలు కోడుకున్నారు ఉద్యోగులు కోడుకుంటారు కష్టాలు ఉన్నారు ఫ్యామిలీస్ చిన్న భిన్నం అయిపోయినాయి విజయం పొందుతున్నాడు కదా ఫ్యామిలీస్ చిన్న భిన్నం చేస్తుండే వాడు మొదటి నుంచి ఇప్పుడు అదే చేసేసిండు అదే మనం కరెక్ట్ గా మన వాక్యాన్ని ఉచ్చరించింటే అంతవరకు రాకపోయేది కదా పరిస్థితి సంఘాలు ఉద్యీవంతో నిండేవి కదా సంఘాలకి పరశుదాత్మ అభిషేకము ఎందుకు లేకపోయాయి చెప్పకపోయాయి నువ్వు నోట్ల నుంచి చెప్పింటే పరశుదాత్మను పొందుకోండి అందరిని నువ్వు చెప్పింటే వాక్యము సంఘంలో ప్రత్యేక పరిశుద్ధం పొందుకునే వాళ్ళు దేవుడి సేవకులుగా తయారు వాళ్ళందరి నోటి ద్వారా అద్భుతాలు జరిగాయి వాళ్ళ వాక్య పరిచయ వల్ల ఈరోజు లేదు కాంగ్రిగేషన్స్ ఎందుకు ప్రసవించలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళకి అది నువ్వు బోధించలేను ఆ వాక్కు ప్రకటించలే సమర్థత కలిగిన ఆ వాక్యము వారి జీవితంలో కార్యం జరగలేదు ఏదో వాక్యం చెప్పినప్పుడు మరి స్వస్సత రాలేదు బ్రదర్ మళ్ళీ అవును స్వస్థ రాలేదు బ్రదర్ పోయి డాడగ్గర్ బోండి బ్రదర్ అని చెప్పినా ఫస్టర్ మళ్ళీ ప్రార్థన చేస్తే వాడికి స్వస్థత రావాలి కదా ఎందుకు రేదంటే నీ వాక్కు సమర్థవంతమైనది కాదు అది కొంచెం చెప్పడం కష్టమే కదా అయినా కానీ మనం ప్రేమతో చెప్తాం మనము ఎట్లునే కాంప్రమైజ్ కావద్దు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినప్పుడు కార్యం జరగలేదు ఏం చేయాలి చెప్పండి నేను విడిచిపెట్టాను విడిచిపెట్టలేదనేసి ఇంకా ప్రార్థన చేస్తున్నట్టు అయినా కాదు నేను ప్రార్థన చేసినా కాబట్టి ఇంకా మళ్ళా ప్రార్థన చేయాలి కొంచెం కష్టం వినడం నేను ఆల్రెడీ ప్రార్థన చేసినా మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే నీకు అనుమానం వచ్చిందా ఇంత ముందు ప్రార్థనకి విజయం రాలేదని నీ నోట్ల నుంచి వచ్చిన వాక్కు దాని కార్యం ముగించుకొని బయటకు రావాల్సిందే కాబట్టి ఒకసారి నువ్వు ప్రార్థన చేసిన ప్రభు పలాని బ్రదర్కి స్వస్థత కలుగులు కాక ఏ సుకరిస్తున్నామన్నాను అంతే వందనాలు చెప్పినావు మళ్ళా నువ్వు సాయంత్రం లేచి ప్రార్థన చేస్తున్నావు మళ్ళా ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నా మళ్ళా అదేనా ప్రార్థన చేస్తున్నావు అదే అంటే నీకు అనుమానం ఉంద నీ ప్రార్థనకి జవాబు రాలేదని అంటే నీ నోట్ల నుంచి వచ్చిన వాక్ దాని పని ఎందు ముగించుకోలేదు అది ఖచ్చితంగా నెరవేరాల్సిందే భూమి చెట్లను మొలిపించిన కాకట్టే అది మూలవాల్సిందే నేను ఒక ఇంటి చుట్టూ చెట్లు నాటినా ప్రతి చెట్టుతో మాట్లాడినా దాన్ని పట్టుకొని నీకు ఆజ్ఞాపిస్తున్నా నువ్వు చనిపోవడానికి వీళ్ళేది ప్రతి చెట్టుతో అట్లా మాట్లాడుతుంటది పట్టుకొని నువ్వు పూలు పెట్టాలా ఏసుకృష్ణ నువ్వు మూడు వాడడానికి వీళ్ళు వాడడం చూస్తే ఎవడ కూడా చంద్రశేఖర్ బాధితున్నారు మెంటలోడా నేను డాక్స్తో మాట్లాడతా మా సందులో ఉండే కుక్కలతో మాట్లాడతా నేను మేము పిచ్చాడువా దేవుని వాక్కు వలన కదన్నీ భూమి కూర మొక్కలను మొలిపించిన కాకంటే వచ్చినా తమ తమ జాతి ప్రకారంగా ప్రతి జీవరాశి బయటికి వచ్చిన కాకంటే సముద్ర గర్భంలో కానీ భూమి మీదనే ఆకాశ పక్షులు కానీ ఆయన మాటల నుంచి వచ్చినాయి అవన్నీ ఆయన మాటలో అంత పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఊహించుకోండి ఆయన నీ హృదయంలో ఉన్నాడు నువ్వు ఆయన ఆహ్వానించుకున్నావు నీ హృదయం నుంచి ఆయన మాట్లాడితే మనం అవి నెరవేరాలన్నా లేదా పోయిన సంవత్సరం అదే చెప్పింది ఈ సంవత్సరం దేవుడు మన జీవితంలో విశేషమైన సేవ అద్భుతాలు చేసే సేవ మనకు కనుగ్రహించబోతున్నట్టు అవన్నీ చూపించండి మన ఏ రీతిగా వీటికి మనం సిద్ధపడాలంటే ఫస్ట్ పాయింట్ ఏంది అనాథల పట్ల కనికరం చూపించాలా బీదల పట్ల కనికరం చూపించాలా వాళ్ళని ఆదరించాలా ఇవన్నీ ప్రాక్టీస్ చేసినాం మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఫైనల్ దశలో నీ హృదయాన్ని పరిశుద్ధంగా పరచుకోవాలా నువ్వు జాగ్రత్తగా జీవించాలా ప్రవర్తించాలి మోసం ఉండద్ నీళ్ళు కపటం ఉండదు నీళ్ళు యథార్థత ఉండాలా పరిశుద్ధత ఉండాలా అవిత్రత ఉండద్దు దాన్ని బహుగా ఆశయించుకోవాలా దాన్ని దాన్ని ఛేదించుకోవాలా నీ శరీరాన్ని బహుగా ఛేదించుకోవాలా దాన్ని సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకోవాలి నీ తలంపులని టోటల్ గా నీకు సమర్పించుకోవాలి ఇవి కాగా చెడు తలం చెడు పనులు చేయడానికి వీల్లేదు నీ శరీరాన్ని అపవిత్రంగా కాలుషితం చేసుకోవడానికి వీల్లేదు త్రాగుడికి సిగరేట్లకి వాటికి అలవాటు కావద్దు చెడు మాటలకి అట్టి పరిస్థితుల్లో నీ శరీరాన్ని అలవాటు చేయొద్దు అందుకే మనం చెప్తాం ఉపాసం ఎందుకు ఉండాలంటే శరీరం మీద కంట్రోల్ తీసుకొనికే నా ప్రార్థనకి జవాబు రాలని కాదు నా శరీరాన్ని నా అదుపులో పెట్టుకోవడానికి కొరకు అది ముందు వరిగెత్తుతా ఉంటది ఆత్మ ఘోషిస్తా ఉంటది మనకు తెలుసు వీటన్నిటి గురించి నీ ప్రాణమేమో దాన్ని క్రియలు చేసుకోవడానికి పరిగెత్తు ఉంటది నీ శరీరం ఏమో దాన్ని చెక్క పెట్టుకున్నది నీ ఆత్మ అంటది మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటుంటది అలా మూడు లోపల కొట్లాడుకుంటా ఉన్నాయి వాటి అందుకే రక్షణానుభవం మూడికి గలగల అని నేను ఒకరికి చూపించినవి మూడు రక్షణ అనుభవంలో ఉంటేనే కానీ నువ్వు సమాధానంగా సేవ చేయలేవు లేకపోతే నీ శరీరం ఒకటో పరిగెత్తా ఉంటుంది ఈ సేవలు అందుకు పాస్టర్స్ తప్పుదండలు చేస్తూ ఉంటారు సేవలు ఎందుకంటే ఈ మూడిటి మీద వాళ్ళకి కంట్రోల్ లేదు అందుకే ఈ మూడిటిని దేవుని ఆత్మకు సమర్పించాల ప్రభావ నా ప్రాణాన్ని నా జీవాన్ని నా ప్రాణాన్ని నా ఆత్మని నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నా నీ ఆత్మ చేత నడిపించు ప్రభావ సంపూర్ణంగా అందుకే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడిని వ్యూహోన మొదటి ఆజ్ఞ అని ఎందుకు చెప్పిండు మొత్తము టోటల్ గా నువ్వు సమర్పించుకోవాలని నీ ప్రాణము నీ ఆత్మ నీ శరీరం టోటల్గా నాకు సమర్పించుకోవాల అప్పుడు నీ మనసు పరిపార్మిదాలు పోదు అప్పుడు అటువంటి సేవలో నువ్వు వాక్యాన్ని ప్రకటించినప్పుడు విశేషమైన సేవలు జరుగుతూ ఉంటే మీకు అవన్నీ చూపిస్తున్నాడు దేవుడు అవన్నీ నెరవేరతారని చూపిస్తున్నాడు వాక్య పరంగా చూపిస్తాడు దర్శరీతిగా చూపిస్తాడు కళారూపకంగా చూపిస్తాడు ఖచ్చితంగా వీళ్ళని నెరవేర్తానే నేను సంపన్నగా చూస్తే అందుకే నేను ఎప్పుడేమో ఒక ప్రార్థన నేర్చుకుంటున్నాను ఏంటంటే ప్రభు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయ ప్రవ్వా నాకు ఇప్పుడున్నది సరిపోదు ప్రభ్వా నేను ఆ విశ్వ నాకు విశ్వాసం ఉంది కానీ అది సంపూర్ణంగా లేదు ప్రవ్వ దాన్ని ఇంక్రీజ్ చేయి ఇంకా ఇంక్రీజ్ చేయి ఇంకా అభివృద్ధి చేయి ఇంకా నింపే నా నిన్న నిండి దొరాలి విశ్వాసం అది అట్లా ఉన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు నా నోట్ల నుంచి వచ్చే వాక్ వలన కార్యం జరుగుతాయి జీవం లేని వస్తువులతో మాట్లాడతా నేను ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చేస్తున్నా ఆయన జీవం లేని వస్తువులను మాట్లాడితే జీవం వచ్చిందా లేదా దాన్నే అంటాం సమర్థవంతమైన వాక్కు అదే కదా మన అంశం కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఒక వాక్యం మీద చూపిస్తాను అది అవకాశం ఉంటే తర్వాత ఎప్పుడన్నా దీర్ఘంగా చూపిస్తాను లుకాసు వార్త నాలుగవ అధ్యాయం లూకాసు వార్త నాలుగవ అధ్యాయం మనం ఒకటే అంశం గురించి తెలిసినాం ఎటట్టు పరిగెత్తద్దు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కూడా ఒక టాపిక్ తీసుకున్నామంటే ఒక అంశం తీసుకున్నాం దాని చుట్టే తిరగాల ఆ ఇంకెక్కడన్నా పరిగెత్తినవంటే మటుకు ఇంట్రెస్ట్ ఉంటుంది వినబుద్ది కాదు వాడు వినకపోతే వాక్యము వాక్కు సమర్థవంతమైనది కాదు దాని పని అది ముగించుకోదు ఎందుకంటే మనము మట్టిలకి వెళ్తే మట్టితో చేపట్ట మన హృదయంలో వితనం నాటకపోకపోతే అది మొలకెత్తి పెద్ద చెట్టై వృక్షమై ఫలం ఇవ్వదు దాని మీద ఆకాశ వచ్చి వాళ్ళవు నీ జీవితం అంతే నీ హృదయం అంతే నీ హృదయంలో నాటపడాల ఈ వాకు ఒక విత్తనం లాగా కాబట్టి మళ్ళీ మనుషులు ఈ వాక్యం జాగ్రత్తగా వినాలంటే నువ్వు సిద్ధపడాలా కరెక్ట్గా చెప్పడానికి అందుకే రాసుకోవాల పాయింట్స్ నేను అన్ని రాసుకుని ఇప్పుడు మీకు చెప్తున్న పాయింట్స్ ఒక పెద్ద పేజ్లో రాసుకున్నాను అంటే ఎప్పుడు రాసి పెట్టుకున్నాను ఇప్పుడు కాదు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు స్టార్ట్ చేసుకుందామని ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ క్రితం తయారు చేసిన ఈ వాక్యం వన్ మంత్ క్రితం రాసుకొని పెట్టుకున్న నోట్స్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది సో చూడండి అప్పుడు నేను చేసుకోక ఖచ్చితంగా అది పోయాడు నా లైఫ్ లోకి కాబట్టి చూడండి ఇప్పుడు లుకాసు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం మీరు ఎన్నిసార్లు చదివింటారు చూడండి ఎక్కడ అక్కడ ఎక్కడికి వచ్చిందైనా అప్పుడు ఆయన గలియాలోని కపెర్ణ హోము వచ్చిండు మీకు అర్థం కావాలా గలియా ఏంది కపెర్ణ అనేది జేమ్ ష్రాక్ నంబర్స్ అలవాటు ఉండాలికి ఊరికే అర్థం నేను ఎప్పుడో చదివినా నా మైండ్లో కూర్చున్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటకు ఇప్పుడు నేను జేమ్స్ రాంగ్ నెంబర్స్ చూడడం లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆ కామెంట్రీస్ అవన్నీ కాన్ఫాడెన్స్ లో ఉన్న పదాలన్నీ అర్థమైపోయినాయి కాబట్టి కపెర్ణ హోము అంటే దేవదూతలు నివసించు పట్టణం అని అర్థం చూడండి ఆయన ఎక్కడికి వచ్చిండు దేవదూతలు నివసించ పట్టణానికి వచ్చిండు ఇప్పుడు చూడండి అక్కడికి వచ్చి ఏం చేసిండు విశ్రాంతి దినమన వారికి బోధించి చుండేను తెలుసా దేవదూతలు ఇంకా బోధించడానికి వీల్లేదు వాళ్ళకి అటువంటి ఆజ్ఞం ఇవ్వలేదు దేవదూతలకి నూతన జన్మ అనుభవం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కొరకు దేవుడు చనిపోలేదు మనిషి కొరకు చనిపోయినాయన దేవదూతులకి అవకాశం లేదు పాప క్షమపణ అందుకే వాళ్ళకి రక్షణ అనుభవం అవసరం లేదు అభిమాన్ దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలకు రెక్కలు ఉన్నాయా లోతు దగ్గర పోయినప్పుడు దేవదూతులకు రెక్కలున్నాయా యాకోబు పెరుగులాడుతుంటే అక్కడ దేవదూతకు రెక్కలున్నాయా ఓ విషయం అర్థం చేసుకోవాలి దేవదూతులకు రెక్కలు ఉన్న లేదు ఎందుకంటే దేవదూతల గురించి మీకు తెలుసు బాగా దేవదూతలు వాక్యము బోధించలేరు కాబట్టి నువ్వే బోధించాలా ఏసు ప్రభు వారికి బోధించిండు ముప్పై రెండో ప్రశ్న చూడండి ఆయన వాక్యము అధికారంతో కూడిన దై ఉండెను ఇందులో మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి నేను చెప్పాడు నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఎంత గొప్ప ఫాస్టర్ అక్కడ కూర్చున్న కాంగ్రిగేషన్ ఆడియన్స్ లో విస్మయం ఉందాల్సిందే ఎందుకో తెలుసా అది నీ వాక్యం కాదు ప్రభావితమైన సమర్థవంతమైన వాక్యం ఎఫెక్టివ్ వర్డ్ అది అది ఎటువంటి వాడి హృదయంలో బలవంతంగా నాటుకోవాల్సిందే వాడు దాన్ని వద్దు వద్దనని నువ్వు దాన్ని దాన్ని గొంతులకి దోసేయాల్సిందే వాడి హృదయంలోకి చొరబడాలి అది నువ్వు చెప్పే విధానం బట్టి అది అది నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలా పరిశురాత్మ ద్వారా ఈ లోకం ఇవ్వదు కానీ ఇక్కడ ఏముంది చూడండి ఆయన వాక్యము అధికారంతో కూడినదయ్య ఉండేను నువ్వు వాక్యం చెప్తే నీకు ఆ అథారిటీ ఉండాలా ఎక్కడికెళ్ళి వస్తుంది ప్రతి అధికారము పైనుంచే రావాలంటాడు పౌలు నీ లోకంలో ఎవరికైనా అధికారం పనుండే రావాలా నువ్వు ఒక కంపెనీలో భాస్ కావాలంటే పయనించే నీకు అధికారం రావాలి ఇక్కడ కూడా పర్మిల్ ప్రమోషన్ ఇచ్చేది కాదు పయనించి రావాలి ఇప్పుడు ఆయన వాక్యము అధికారంతో కూడిన దై ఉండేను కనుక్క వారాయన బోధకు ఆశ్చర్యపడిరి ఉదాహరణకు చెప్తాం చూడండి నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఆ రోజు వాడు ఎవడన్నా పాపక్ష పొందుకోవాల్సిందే నువ్వు వాక్యం చెప్తే ఆ రోజు ఎవడనే కానీ నీ దగ్గరకు వచ్చి మోకాలు వొందాల్సిందే ప్రార్థన చేయడం నువ్వు వాక్యం చెప్తే వాడు ఎవడనే కానీ బాప్తిజంకి సిద్ధపడాల్సిందే వాడు డిలే చేయడానికి వీల్లేదు మనం ఒకసారి రవి బ్రదర్ నేను పప్పు వీళ్ళందరం అక్కడ పోయినాం గుంటూరుకి నంబూరు గ్రామానికి ఆడ వాక్యం చెప్తే ఎవరైతే ఇన్వైట్ చేసిండో ఆయనే భాప్సం మొదలేదు నేను ఈరోజు ఎట్టి బస్ లో భాప్సం పొందుతా తీర్మానించుకున్నాడు ఆయన సాయంత్రం అంటే ఆయన హృదయంలో పోయి చొచ్చుకుందా లేదా ఎఫెక్టివ్ పదం అది నేను చెప్పేది మనం ఎంతసేపు చెప్తున్నాను కాదు నువ్వు రెండు నిమిషాలు చెప్పినా ఎఫెక్టివ్ ఉండాలా ఒక గంట సేపు చెప్పినా ఎఫెక్ట్ ఉండాలి కానీ అందులో ఇష్టం ఏంటంటే ఈ రోజుల్లో మనుషులకు ఓపిక లేదు రెండు గంట సేపు ఎవరు తెలుసు ఫార్టీ మాక్సిమం నా దృష్టిలో ఫార్టీ మినిట్సే వాక్యం సరే డెడికేటెడ్గా నువ్వు ఒక ఫుల్ డే వాక్యం కొరకు వస్తే సంధపడినావు చెప్పడానికి వినడానికంటే పర్లేదు ఒక గంట సేపు గంట నాలుగు సేపు ఓకే కానీ తప్పుడు మాక్సిమం హాఫ్ అవరే అమెరికాలో అయితే ఇరవై నిమిషాలే పెద్ద చర్చెస్లలో అయితే హాఫ్ అవరే మాక్సిమమ్ ఇప్పుడు ఎంత కోసం చర్చలు ఇట్లా గంటలు రెండు గంటలు పోతుంది హెబ్రోన్ అయితేనంటే బళ్ళకి ముందు ఒక వాక్యం బళ్ళ తర్వాత ఇంకొక వాక్యం ఉంటుంది వాళ్ళకి అటువంటి రెండు మూడు వాక్యాలు ఉంటాయి సో నేను అనేది ఏంటంటే ఆయన బోధకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు మళ్ళీ బోధకు ఆశ్చర్యపడుతున్నారా పాయింట్ అది నేను అనేది ఆశ్చర్యపడాలా కదా ఎందుకు ఆయన బోధలో ఏముంది ఆశ్చర్యపడడానికి పవర్ ఉంది ఇంగ్లీష్ బైబుల్ చూడండి ఇంగ్లీష్ బైబుల్లో ఎంత తేడా ఉంటుందో అందుకే మనం రెండు చూస్తూ ఉంటాం ఇంగ్లీషు ఇది తెలుగు నేను ఇంగ్లీష్ బైబుల్ ఓపెన్ చేస్తున్నా లూకాస్ వార్త నాలుగవ అధ్యాయం మనము ఇదే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా వాక్యము చెప్తున్నాం కాదు ఆ వాక్యములో సమర్థత ఉందా దాని కార్యం అది ముగించుకొని రాగలదా అది నువ్వు మనం అన్ని ప్రాక్టీస్ చేస్తాం చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేస్తాం కదా కింగ్ జేమ్స్ బైబిల్ చూస్తున్నా థర్టీ కింగ్ జేమ్స్ బైబిల్లో ఉన్నట్లు ఏ బైబుల్ లేవు జేమ్స్ రామ్ నంబర్స్ హెచ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ అంటే హెచ్ వన్ వన్ ఫైవ్ ఫైవ్ గలిలీ అంటే అనిల ప్రాంతం అనుంది చెప్పండి ఇప్పుడు అనిల ప్రాంతంలో దేవుడు ఎదుకుంటే ఆశ్చర్యం కదా మరియు అది విషాద దినం ఇట్లా పాయింట్స్ తీసుకోవాలి నువ్వు వాక్యం ప్రకటిస్తే పాయింట్స్ తీసుకోవాలా ఎందుకంటే దేవుడు మన కొరకు వాటిని ఎప్పుడో దాచిపెట్టిండు అనిల ప్రాంతంలో దూతలు ఏం చేస్తున్నారు దానికి దూతల పట్టణం అని ఎందుకు పెట్టుకున్నారు పేరు పైగా సబ్బాత్ రోజు అనిల ప్రాంతంలో దూతలు దిగి వచ్చిన పట్టణంలో ఏస్ ప్రభు ప్రకటించడం ఏంది తర్వాత ఆయన బోధకు ఆశ్చర్యపడడం మనుషులు ఎందుకు అంటే ఆయన బోధలో ఏముంది తెలుగులో కింద ఇష్టం మనం తెలుగులో ఏముందంటే వారు ఆయన బోధ ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండరు గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది ఇంగ్లీష్ లో ఏముందంటే ఆయన బోధకు ఎందుకు ఆశ్చర్యపడినారంటే ఆయన వాక్యంలో పవర్ ఉందనుంది for his word was with power anudi ante adla shakti undi chudandi nen in indaka chupistina markus varta 16 16 lo mundu vakyam boyindi dan tarata suchakriya jarigindi ikkada chudandi 33 vachanamlo aina vakyam cheppinaka vaa bo, aashirya painaru eena vakyam eena bodhini aashirya painaru aashirya paina gayam jarigindi 33 vachanam chudandi aa samajamandiramlo ee samajamandramlo bodinchindam aa samajamandiramlo అపవిత్రమైన దయ్యము ఆత్మ పట్టిన వాడు ఒకడు వాడు నజరైన ఏసు మాతో నీకేమి మమ్ము నశింపజేయవచ్చు తీవా యేసు ప్రభు యొక్క లాస్ట్ రోల్ అది ఇప్పుడు యేసు ప్రభు క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు రక్షించే దేవుడు కానీ ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు పాపులని ఆయన ఆ రోల్ ఇంకా నిర్వర్తించలే నీవెవడవో నేను ఎరుగుదును నీవు దేవుని పరిశుద్ధ్రవని బిగ్గరగా కేకలు వేసాను అందుకు ఏసు కూడా ఇతన్ని వదిలిపొమ్మని నువ్వు గద్దింపగా మధ్య నువ్వు పడద్రోసి వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను అంతే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వర్డ్ అంటే సమర్థవంతమైన వాక్కు ఎట్లా ఉంటుంది అంటే నువ్వు వాక్యం చెప్పినాక దయ్యాలు పోవాల్సిందే నా ఎక్స్పీరియన్స్ కూడా అంతే ఒకప్పుడు వాక్యం చెప్పినాక మనుషులు ప్రార్థనకు వస్తే దయలు వచ్చాడు తలమిచ్చేబెట్టి ప్రార్థన ఇస్తే మనుషులు మరి కొన్నిసార్లు నేను వాక్యం స్టార్ట్ చేయకముందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు అట్లా లేనే పరిస్థితి ఏం తెలుసా మనం ఎక్కడ నిలబడతామో అక్కడ ఆల్రెడీ దయలు వెళ్ళిపోయినాయి అంటే గ్రాడ్యువల్ గా నీ స్థితి ఆడకి ఎదిగిపోతుంది అన్నట్టు ఆత్మీయ స్థితిలో ఆత్మీయ జీవం కూడా నీది అట్లా తయారవుతుంది నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దయాలు ఉండలేవు ఎందుకంటే వాడు తెలుసు వీడిని నేను అట్లా చోధించలేను వీని ఎట్లా తెలుసు వీడు అన్నిట్లలో ఆ శోధనలో ట్రై చేసిన వీని మీద వీనికి వీనికి నేను ధన వ్యామోహం చెప్పించినా పడిపోలేదు వీనికి స్త్రీ వ్యామోహం చెప్పినా పడిపోలేదు వీనికి ఆస్తి వ్యామోహం చెప్పినా పడిపోయినా వీడి దేని పడలేదు వీడికి ఏది ఇచ్చినా పడిపోతులేడు మరి వీళ్ళు ఎట్లా పడగొట్టాలా వాక్యపు మోసం తర పడగొడతామా అట్లా కూడా వీడి పడిపోలేడు ఎందుకంటే వీడు తీవరాత్రులు వాక్యాన్ని వెతుకుతా ఉంటాడు ఎన్నో ట్రై చేస్తారు వాడు కాబట్టి వాడిని తెలుసు వీడిని నేను ఇట్లా పడగొట్టలేననేసి కాబట్టి వీణి నేను ఏం చేయలేను కాబట్టి వీడిగిన విన్న వాక్యం విన్న వాళ్ళని నేను పడగొడతాను ఇప్పుడు ఎందుకంటే వీడు ఏం చేస్తాడు నీ ఎవడైతే వీడిని వాక్యం విన్నాడో వాడిని అట్లనే తయారు చేసుకుంటాడు వీడు నా రాజ్యం కూలిపోతుంది అందుకే వీడు చెప్పిన వాక్యం విన్న వాణ్ణి నేను ఆ వాక్యంలో ఫలభరితం కానికుండా చేస్తా అని వాణ్ణి వెంట వాడు ప్రకటనగా ఉన్న నేను సార్ చూపించిన నీ సేవ అటువంటిది నువ్వు దేనికి పడిపోవు ను దే వ్యామోహానికి పడిపోవు ను దే శోదనికి పడిపోవు ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించాను నువ్వు ఈ లోకాన్ని జయించాలి అంతే ప్రతి శోధని జయించాలి ఎంత కష్టం వచ్చినా ఉపాసం ఉండడం నేర్చుకోవాలని అందుకే ఎవరీ సండే ఉపాసం ఉంటారు చాలా మందికి అరే నువ్వు వారమంతా కష్టపడొస్తావు ఆరు పదహారు గంటలు పదిహేడు గంటలు కష్టపడతావు సండే రోజు మంచిగా ఎంజాయ్ చేయచ్చు కదా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఫుల్ హాట్ హాట్ కాఫీ తాగచ్చు కదా తెల్లవారులేసి కొబ్బరి నూనె లేని అని అంటాను చదవాల ఎవరికి మన పనులు నీ రైట్ హ్యాండ్ ఏం చేస్తుందా నీ లెఫ్ట్ హ్యాండ్ గా వాక్యం కాబట్టి ఈ వాక్ దాన్ని పాని ముగించుకొని రావాలా అది ప్రకటించబడ్డప్పుడు అథారిటేటివ్ గా కార్యాలు జరగాల అంతే ప్రతి ఒక్కరూ దానికి స్పందించాలా కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ వాక్ మరి ఎందుకు కార్యం జరిగిందంటే అది విన్నప్పుడు కార్యం జరిగిందా లేక అర్థం చేసుకున్నప్పుడు కార్యం జరిగిందా లేక దాన్ని వాడుకున్నప్పుడు కార్యం జరిగిందా ఎప్పుడు జరిగింది చెప్పండి చూడండి మనుషులు మూడు రకాలు ఉంటారు నాలుగు రకాలు ఉంటారు నాకు తెలిసిన నేను నాలుగు గురుపుల గురించి మాట్లాడతలేను వాక్యం వినేట గురించి మాట్లాడతాను ఒకడు కేవలం వింటా ఉంటాడు అది తెలిసి మనకి ఆ విత్వాన్ని గురిసిన ఉపమానం కొన్ని తోపక్కన ఇవన్నీ మీకు తెలుసా ఉపమానం ఒకడు కేవలం వినేసి వెళ్ళిపోతుంటాడు ఒకడు అర్థం చేసుకుంటాడు మర్చిపోతాడు ఒకడు వాడుకోనికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరి ఒకడు విశ్వసిస్తాడు దాంట్లో నేను పాయింట్ చెప్పాడు అది వాక్కు ఎప్పుడు కార్యం తెలుసా నువ్వు దాన్ని విశ్వసించినప్పుడు అందుకు నీకు ప్రార్థన అవసరం నిరోజు చే ప్రభు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేప ప్రభావా ఇంకా ఎదగింపు చేయ ప్రభు అంచలంచాలకి ఎదగల ప్రభావ నేను విశ్వాసంలో హైయెస్ట్ లెవెల్కి ఎదగాలప్రభ నా విశ్వాసం ఆకాశాన్ని అంటాల ప్రభావ అటువంటి విశ్వాసం నాకు ఈ ప్రభు అని ప్రార్థించాలి అని మీకు తెలుసు కూడా వాక్యం త్వరగా విశ్వాసం వస్తుంది ఒకసారి చూడండి మత వార్త ఐదవ అధ్యాయం మీకు తెలుసు ఎంత ఇంపార్టెంట్ అధ్యాయం ఇది మత ఐదవ అధ్యాయం కొండ మీది ప్రసంగం కదా దీని మీద ఎంతమంది పిహెచ్డీలు చేశారు ప్రపంచంలో ఒక్క అధ్యాయం మీద అప్పుడైనా నోరు తెరిచి రెండో వచనంలో అప్పుడైనా నోరు తెరిచి ఇలాగా బోధింపసాగిన ఆత్మ విషమే దినులైన వారి ధనులు పర్లవరాజ్యం వారిదే కాబట్టి ఆత్మ విషయమై దీనులు వీళ్ళు ఎవరిది ఇది చెప్పండి ఎవరు అంటారు పర్వరాజ్యం ఎంత ఇక్కడ ఆత్మవిషమైన విషయమై దినులైన వారు అంటే నువ్వు ఎంతగా తగ్గించుకుని ఉన్నావు ఇది పాయింట్ ఇది దీనులు అంటే అదార్థం ఇంగ్లీష్లో పూవరం ఉంది దాన్ని తప్పుగా అర్థ చేసుకున్నారు భేదవాళ్ళని చెప్పుకోరు అందుకే డబ్బు సంపాదించుకోవచ్చు బ్రదర్ నువ్వు నువ్వు భేదవాళ్ళు కాని చూడాలంటే అది అది చెప్పలే ఇక్కడ తెలుగులో తేట ఉంది ఆత్మ విషయమై దినులైన వారు ధనుయులు పర్లోక్రజం వారికి నువ్వు ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు సాత్వికంగా జీవించాలని నేర్చుకోవాల హృదయం శుద్ధి కలగకోవాలి దేవుని చూడగలరు నువ్వు దేవుని కుమారుడు ఎట్లయినావు సమాధాన పరిస్తేనే కుమారుడు కొట్లాడలు పెడితే కావు ఇది ఎప్పుడైనా నేను చూపిస్తాం మరోసారి మీకు ఎప్పుడైనా అవకాశం మన దేవుడు అవకాశం ఇస్తే ఈ ప్రతి వచ్చినాం కొండ ప్రసంగం కానీ ఇక్కడ ఏముందంటే చూడండి ఆయన బోధించినప్పుడు ఎట్లా జరిగింది ఆయన బోధలో ఇవన్నీ ఉన్నాయి పదాలు ఇవి నువ్వు పాటించాలని చెప్తుండ్రుడు అప్పుడే నీకు కార్య జరుగుతుంది నేను అనేది ఏంటంటే ఈ వాక్యము ఎప్పుడు కార్యసాధకంగా జరుగుతుంది అంటే ఉంటుంది అంటే నువ్వు విశ్వసించినప్పుడే పాయింట్ అది వింటాం ఎన్నో వాక్యాలు వింటాం నిజంగా విశ్వసిస్తున్నావా చెప్పండి ఎంత బాగుంది పారు వాక్యం అంటాం వేరే నేను రోజుల్లో నేను దాన్ని విశ్వసిస్తున్నాను ఇది ప్రభుది ఇది ప్రభు అన్న కలిగింది అని నువ్వు ఆ రీతిగా అర్థం చేసుకున్నప్పుడు దాని వెంట సూచక్రియ జరుగుతాయి తర్వాత ఆయన సృష్టికర్త ఆయన నోట్ల నుంచి వచ్చినప్పుడు వాకు సృష్టించబడింది అంతే ఇప్పుడు నువ్వు వాక్యం ప్రకటిస్తే కూడా సృష్టింపబడాల కానీ మనం అర్థం చేసుకుని ఏంటంటే ప్రేయర్ చేస్తేనే అవుతుంది అనుకుంటున్నాం అది అన్ని పొందినామని ప్రయత్నించామన్నాడు తిరిగి తిరిగి రిపీటెడ్గా ప్రార్థిస్తున్నాం మనం హెబుల్ రాష్ట్ర పత్రిక చూడండి ఒకసారి హెబుల్ రాష్ట్ర మొదటి అధ్యాయం హెబుల్ పత్రిక మొదటి అధ్యాయం అక్కడ ఏముందంటే ఇంగ్లీష్ లో చూస్తే నేను ఎవరన్నా తెలుగులో అంటే చూడొచ్చు చదవచ్చు కూడా ఇంగ్లీష్ లో చూస్తా రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి వచ్చిందండి పూర్వకాలము ముందు నానా సమయములోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను చూడండి ఆయన మాట గురించి మనం అది ఇక్కడ చూస్తుంది పదకొండవ అధ్యాయం బ్రదర్ పదకొండు మూడులో ఉంది బ్రదర్ అది ఎబుల్లస్ట పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ చంలో ప్రపంచంలో ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణం ఉన్నవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడు కనబడు పదార్థము నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుని చూడండి ఇంత తేటగా ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఈ ప్రపంచం ఈ సృష్టి మొత్తం ఫ్రేమింగ్ ఆఫ్ ద వరల్డ్ అని ఇంగ్లీష్ లో ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదు ఇది మనం అర్థం తీసుకోవాలి ఈ రోజులో ఇప్పుడు ఇటుక తయారు చేయాలంటే మట్టి తీసుకొచ్చి దానికి మోల్డ్ చేసి దాన్ని మంటలో కాలుస్తే ఇటుక అవుతుంది కానీ ఇక్కడ లేదు ఒక ఇల్లు కట్టాలంటే అన్ని తీసుకొని సామాగ్రి తీసుకొచ్చి కడితే ఇల్లు అవుతుంది ఇక్కడ లేదు ఇక్కడ ఏముందంటే ప్రతిదీ దృశ్యమైనది కనబడి పదార్థంలో చేత జరగలేదు అంటున్నాడు ఈ లోకంలో ఏది తయారు కావాలన్నా అవి ఇవన్నీ కొనుకొచ్చుకొని మిక్స్ చేసుకొని తయారు చేసుకోవాల్సిందే ఇప్పుడు కూర వండుకోవాలంటే కూడా అన్ని కట్ చేసుకొని అన్ని తయారు చేసుకుంటే కూర అవుతుంది కానీ దేవుని వాక్యము కనబడిని పదార్థమైన కూడా నిర్మింపజేసేటట్లు ఉండదంట ఆయన వాక్యంలో అంత పవరు ఉందనే విషయాన్ని విశ్వాసంతో తప్ప ఎవరు గ్రహించలేడంట ఇది సాధ్యం బ్రదర్ కన్యక గర్వం ఎట్లా ఈ లోకస్తులకి అర్థం కదా అది వేరేతనమే కదా అది ఆయనకు సమస్తం సాధ్యం ఇప్పుడు సైంటిస్ట్లకు కూడా మనం సైన్స్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే అరే నువ్వే కదా ఎవల్యూషన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వేమంటున్నావు మొదటి నుంచి చిన్న జీవకణం ఉంటే జీవకణంలోకి వెళ్ళే తయారైంది అని నువ్వే అంటున్నావు మళ్ళీ కన్యాక గర్వం ధరించంలో తప్పేముంది అది ఎందుకు అసాధ్యం అని చెప్తున్నావు అట్లా వాళ్ళు వేషధారకులు వాడు నమ్మిన దాన్నే వాడే తృణీకరిస్తారు చివరికి కానీ దేవుని వాక్ దేవుని వాక్ లో శక్తి ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన నీ హృదయంలో ఉన్నాడు ను దీన్ని అందుకే ఎందుకు దేవుని గురించి బహు తక్కువగా అవగాహన ఉంటుందంటే ఆయన వాక్కు ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించింది నిర్మించిందని ఇక్కడ వాక్యం ఆయన అక్కడ ఉన్నాడు ఇవన్నీ తయారు చేసేటప్పుడు ప్రతిదీ ఆయన లో నుంచి బయటకు వచ్చింది ఎందుకంటే అంతకుముందు లేదు అది ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పినట్లు ఒక ఇటుక తయారు చేయాలంటే అవన్నీ తీసుకొచ్చుకొని తయారు చేయాలా మట్టి తీసుకొని రావాలా దాంట్లో మోల్డ్ చేయాలా దాన్ని బట్టిలో పెట్టి కాల్చాలా ఇటుక అవుతుంది అది ఎలా మట్టి తీసుకొచ్చి చేస్తే కానీ ఈయన ఈ సృష్టిని దేంతో చేసిండు ఒక మెషిన్ తయారు చేయాలంటే అన్ని వస్తువులు తీసుకొచ్చి అసెంబ్లీ చేస్తే మెషిన్ అయ్యాయి మళ్ళీ ఈయన ఎట్లా తయారు చేసిండు అందుకే మనం అర్థం చేసుకుంటాం దేవుని ఆయన వాకు ద్వారా వీటిని తయారు చేసిందంటే ఆ వాక్లో ఎంత శక్తి ఉందనేది నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఆ అటువంటి విశ్వాసంతో వాడినవంటే ఎందుకు కార్యాలు చెప్పండి తప్పక జరుగుతాయి ఇప్పుడు మీరు కార్యం మీ ప్రేయర్ చేయండి గొడ్రాలుగా ఉన్న వాళ్ళు లేక పిల్లలు లేని వారితో నువ్వు వాళ్ళకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వాళ్ళ తట్టు చేయి పెట్టి అంటే చేయితల మీద పెట్టిన లేదు వాళ్ళ కడుపు మీద పెట్టిన లేదు వాళ్ళ తట్టు చేయబెట్టి నువ్వు ఇది ప్రకటించి ఫలాని సిస్టర్ గర్భం ఫలించుడు కాక అని నువ్వు మాట్లాడితే అది జరుగుతుందా లేదా చెప్పండి అనుమానమే కదా ఇప్పుడు అందరికీ ఖచ్చితంగా అనుమానం ఉంది మీకు అందరికీ నేను అదే ఆ అనుమానంలోకి బయటికి వస్తేనే కానీ మీ సేవ కొనసాగ మీరు బాగానే పాటలు పాడతారు బాగానే వాక్యలు చెప్తారు కానీ మీ వాక్యము ప్రభావితమయ్యి దాని కార్యము దాని పనులు ముగించుకోవాలంటే అది సక్సెస్గా బయటికి రావాలంటే నువ్వు అనుమానించదు ఇంతకాలము ప్రతిదీ అనుమానిస్తున్నాం మనం విశాణం నొప్పి లేస్తే కడుపు నొప్పి వేస్తే నాకేమైపోయింది అనుమానం వచ్చేసి ప్రతిది ఈ సృష్టిలో ప్రతిది ఆయనలో నుంచి వచ్చింది అనేసి నేను ఎన్నిసార్లు రుచుపరిచిన ప్రతి దాంట్లో ఆయన ఆత్మ ఉందని చూపించాను లేదు నేను ఎన్ని సార్లు క్రైస్త క్రైస్తవులు దాన్ని స్వీకరించారు కానీ బైబిల్లో ఉంది కూడా స్వీకరించారు వాళ్ళు బైబిల్లో ఏందే స్వీకరిస్తున్నారు ఈరోజు అనేసి వాళ్ళని మనకి కించపరిస్తలేము ఇది ప్రేమ సిద్ధాంతం ఎవరిని ద్వేషించి నువ్వు వాక్యం ప్రకటిస్తుంటే కూడా ఎవరిని ద్వేషించవు ఎందుకంటే వింటున్న వాడు కూడా నీకు గెలవాలి కదా ఒకసారి చూడండి ద్వితీయోపదేశ ఖండం నాలుగవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఏడవ వచ్చనం ద్వితోపదేశండము నాలుగవ అధ్యయము ఏడవచనం ఎలా అనగా మనము ఆయనకు మర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవ మనకు సమీపముగా మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు ఎవరు లేర నువ్వు చెప్పగలవా ఆ ప్రశ్న నీకే అనుకో ఈ ప్రశ్న నీకే వేసినప్పుడు నువ్వేం జవాబిస్తా దానికి ఏడవ వచనంలో ఏనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడి యువ మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఎవ్వడు లేడు అది మనం జవాబిస్తాం మరియు నేడు నేను నీకు అప్పగింపవచ్చిన ఈ తర్వాత సంతట్లున్న కడలు నీతి గైకొని గైకొనగల గొప్ప జనము ఏది ఇటువంటి వాక్యము కలిగిన జనము ఒకటి ఉన్నదా ఆ విషయాన్ని వచనంలో తెలుగులో చూస్తున్నాం ఇంగ్లీష్ చూడాలను కూడా ఇది ఎందుకంటే అది లేదు తెలుగులా ఆ వచనాలు चोडो 7th for what nation is there so great who hath god so nigh unto them as the lord our god is in all things that we call upon him idi as the lord our god is in all things that we call upon him ee vakyam nikardhamaithe disturbing mind anta malajavutan chudandi and as the lord our god is in all things that we call upon him ఏడా వచ్చినప్పుడు చివరి భాగం తెలుగులో ఎందుకు పోగొట్టుకున్నాం ఏదైనా మనం ఆయనకు మొరపెట్టపడల్లా మన దేవుడిని ఏహో మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనంకు లేట్టు దాని తర్వాత దాన్ని తెలుగులో దాన్ని తొలగించారు లేవు పదాలు తెలుగులో ఆయన నువ్వు అడుగు ప్రతి దాంట్లో ఆయన ఉంటాడట తెలుగు ఇంగ్లీష్ నుంచి తెలుగు చెప్తా ఇప్పుడు Uh, as the Lord our God is in all things that we call upon Him. If you ask Him, He is in the first place. How do you understand? Tell me now. Why do you understand? Why do you understand? That is Hindu. Do you understand? Brother, Rallala, Rappalala, Chetlala. Tell me, Chetlala, Jeevam is not. How did you do it? Jeevam is not. I did it. I did it. I did it. I did it. I did it. I did it. You tell me, Rallala, Jeevam is not. You tell me, you tell me, you tell me, you tell me, కానీ నాకు తెలుసు రాళ్ళ జీవం ఉంటుంది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అది ప్రతి దాంట్లో ఆయన ఆత్మ ఉంటది ఇక్కడ వాక్యం చెప్తుంది అందుకు ఈ సృష్టి మొత్తం ఆయనకు ఎందుకంటే ఈ సృష్టి ఇందాక చూసినట్లు వాటి ద్వారా చేయబడింది కాదు ఈ సృష్టి మొత్తము ఆయనలో ఉంది ఆయన కడుపులో ఉండే ఆయనలో ఉంది ఆయన శరీరంలో ఉండే ఈ వంత సృష్టి అవన్నీ ఆయనలో నుంచి బయటపెచ్చిన ఆయన వాక్ ద్వారా అన్ని బయటకు వచ్చేసినాయి అందుకే ఆయన దేవుడు ఇప్పుడు అవన్నీ ఉన్నింటే ఆయన కనిపించటోడేమో ఆశ్చర్యవంతంగా అని ఆయన ఎందుకు కనిపించినది ఏంలాగా ఉన్నాడంటే ఆయనలో పెట్టేసిండు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఎట్లా ఆత్మస్వరూపిగా తేరతవో నువ్వు ఆత్మస్వరూపిగా తేరాలంటే నీలో ఉన్నాయన్నీ బయట పెట్టేసేయాలి కళ్ళకి కనిపించేది అన్ని బయటికి వెళ్ళిపోవాలి ఇంకేం ఉండదు నీలో అందుకు మనం ఎవరికి దొరకం అందుకే మనల్ని ఎవరు గుర్తించడు అందుకే మనల్ని ఎవ్వరు గ్రహించలేరు కూడా ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం అంటే అర్థం ఏం చెప్పండి తర్వాత నేను చూపిస్తాను మీకు ఆయన స్వరూపంలో సృష్టించబడ్డం మనం మళ్ళీ కార్యం జరగాలంటే అది సరిపోతుందా నీ సేవలో అద్భుతాలు జరగాలంటే ఆయన స్వరూపంలో ఉన్నంత మాత్రం సరిపోతుందా కానే కాదు అది నిన్న మీకు తర్వాత ఎప్పుడన్నా చూపిస్తాను ఎట్లా ఉంటే అద్భుతాలు జరుగుతాయి నీ సేవ ఎందుకు విశేషంగా కొనసాగాలంటే నువ్వేం చేయాలా కాబట్టి ఈ సృష్టి అంతా ఆయన నోటి వాక్ వల్ల బయటకు వచ్చిందనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అదే రీతిగా నీ సేవలో కూడా అంతే ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఈ ఇప్పుడు ఉప పాలని స్థలంలో ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి కదా స్థలం ఉంటేనే కదా ఇటుకలు తీసుకొస్తారు ఇసుక తీసుకొస్తారు సిమెంట్ తీసుకొస్తారు ఫౌండేషన్ స్టోన్స్ వేస్తారు పిల్లర్స్ వేస్తారు ఇల్లు కడతారు స్థలం లేకుంటే ఇల్లు పెడతారా అంతే కదా ఈ సృష్టి కూడా ఈ సృష్టి కావాలంటే ఈ సృష్టి ఎక్కడికెళ్ళి రావాలా స్థలంలో ఉండాలా కదా శూన్యం అన్నం మనం అందుకే బైబిల్ ఈ సృష్టి మొత్తం శూన్యంలో ఉండే శూన్యం ఉండే శూన్యం నిరాకారంగా ఉంది భూమి అందుకే శూన్యం అంటే నథింగ్ అంటాం కదా స్థలం అంట కాబట్టి ఆయన కేవలం ఒక మాట ద్వారా ఇవన్నీ కలిగినాయి ముందు స్పేస్ కలిగింది దాని తర్వాత సృష్టి కలిగింది లేకపోతే ఎట్లా పెడితే ఇల్లుని ఒక వస్తువు ఇంటే తీసుకొచ్చి పెట్టుకోవాలంటే ఒక స్థలం ఉండాలి కదా అలా స్థలం ముందు లేకుండా భూమిని ఎట్లా తయారు చేస్తాడు స్థలం లేకుండా ఆకాశం ఎట్లా తయారు చేస్తాడు ప్రతి దానికి అది ఉండాలి కదా శూన్యం ప్రతి దానికి జవాబిస్తుంది మనం బైబుల్లో ఉన్న వాక్యాలు కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా నోట్ల నుంచి వచ్చే వాక్కు శరీరం తయారైంది ఈరోజు సైంటిస్టులు ఏం చేస్తారంటే మన మన శరీరం అంతా మట్టితో చేయబడేది కదా కానీ ఎవడన్నా మట్టి తీసుకొని శరీరంలాగా తయారు చేయగలడా సైంటిస్టులు చాలా టై చేస్తున్నారు ఈరోజు ప్రపంచంలో మట్టి ఫైన్ మట్టి తీసుకొని మంచి మట్టి క్వాలిటీ మట్టి తీసుకొని దాన్ని మాంసం లాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది ఉంటారు కదా వింత క్రేజీ ఫెలోస్ అది కేవలం అయిన వాక్లోనే ఉంటుంది ఆ శక్తి మట్టి మాంసం లాగా కావడం అందుకే అది మళ్ళీ మట్టి లేకపోతుంది కదా దాని పని అయిపోయినాక మట్టిలాగా కలుసుకోవాల్సిందే అది అది మాంసం లాగా కావాలా ఫైన్ డస్ట్ తోని మాంసం చేయాలా ఓవన్ వల్ల జరుగుతుంది ఏ సైంటిస్ట్లు చేయలేరు వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ రోజు కూడా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇందులో కార్బను హీలియము ఇవన్నీ ఉంటాయి హైడ్రోజన్ శరీరంలో ఈ మూడు వాటితోనే శరీరం తయారు చేయబడిందని వాళ్ళు తెలుసు ఇవన్నీ భూమిలో ఉన్నాయి కాబట్టి మట్టిలో ఉండే వాటిని ఆ మూడితో వాళ్ళు మాంసం లాగా తయారు ఇంటర్నెట్ లో చూసిన యూట్యూబ్ లో చికెన్ పీస్ తయారు చేసినట్లు మనుషులన్నీ అట్లాంటివి వింత వింత రీసెర్చ్లు చేస్తున్నారు అన్నట్టు చూడండి ఒక దుమ్ము దుమ్ములోకి వెళ్ళి మనిషిని తయారు ఆయన వాక్కులో అంత పవర్ ఉంది అన్నట్టు మన చీకటి శక్తి ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చిందనేసారని ఆయన వాక్కు చెప్పిదాంకా వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోంటే వెళ్ళిపోయినాయి వాడిని పడేసి ఇంతకాలం వీడిని మేము నడిపించడం అని వాడిని వదిలేసినప్పుడు ఆ ఎంత పవర్ఫుల్ దయాలు అవన్నీ వాళ్ళకెళ్ళి బయటకు వస్తే బ్యాలెన్స్ తక్కువ పడిపోయిన కింద ప్రభు వచ్చినప్పుడు అందరినీసిందే కాబట్టి ఆ వాక్కు ఇప్పుడు మనము పాటించడం నేర్చుకుందాం ఈ రోజు నుంచి అటువంటి కృపని ప్రభు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పక్షుదర వండ్రి మీకు వందాలైనా అవును ప్రభా సమర్థవంతమైన వాక్ యోగ్యత కలిగిన వాక్కు ప్రభు కార్య సిద్ధింపజేయగల వాక్కు అటువంటి వాక్కు మీకు అధికారం అనుగ్రహించబడింది మీరు ప్రకటించినప్పుడు ఆశ్చర్యపేరు మనుషులు దాని అద్భుతాలు జరిగినాయి అయినా మరి అటువంటి వాక్ మేము కూడా చెప్పాలా ప్రభు ఏదో నాన్ స్టాప్ వన్ అవర్ టూ అవర్స్ కాదు ప్రభా మేము పది నిమిషాలు చెప్పినా ఎఫెక్టివ్ ఉండాల పదం అన్నటువంటి అభిషేకం మాకు అనుగ్రహించే మేము ప్రకటించినప్పుడు సూచక్రియలు జరగాల్సిందే ఎందుకంటే వాక్యమే చెప్తుంది ప్రభావ మళ్ళీ అటువంటి స్థితిలోకి మనం ఏది కూడా మేము అనుమానించకుండా మేము ప్రార్థించినాం ఏది జరుగుతుందా లేదా అనేది లేదు ప్రార్థించినాక మీ ప్రవర్తన కూడా ప్రార్థనకు తగినట్లు ఉంటేనే కానీ కార్యం జరగామని హెచ్చరించారు మళ్ళీ అట్లా ఉండాలా ప్రభా ప్రార్థించినాక ఆ బ్రదర్కి ఇన్ఫెక్షన్ అయింది బ్రదర్కి ఇన్ఫెక్షన్ అయితే మనం అనుమానిస్తున్నాం ప్రభావ మేము అట్లా అనుమానించడానికి వెళ్ళేది మేము ప్రార్థించడం అన్ని పొందిన మేము అదే రీతిగా ప్రవర్తిస్తాం ప్రభావ అలాంటి సహాయం మాకు అనుగ్రహించి నడిపించి బ్రదర్స్ అందరినీ నాశించండి సిస్టర్స్ ఆశనించండి కుటుంబంలో శాంతి ఆనందించండి వైరస్ బారిన పండికుండా కొత్త వైరస్ రాబోతుండే కదండీ మీరే మమ్మల్ని కాపాడండి ముందుగానే హెచ్చరించారు కాబట్టి మా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంతన్ చేసి మీరే మహిమందమని కేసు కృష్ణాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ందున్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభావానికి స్థూతులు స్తోత్రములు ప్రభావ తండ్రి గడిచిన కాలమంతా అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరచుకున్నావు తండ్రి దివారాత్రములు తండ్రి కాచి కాపాడి తండ్రి ఈ దినంపుని నూతన కృప ఇచ్చి మమ్మల్ందరినీ సజీవ ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం నీతో గడిపే భాగ్యము తండ్రి నీ స్వరం వినే ధన్యతగాను ఐశ్వర్యవంతులు గాను మమ్మల్ందరినీ యోగ్యులుగా భాగ్యులుగా చేసిన పరలోక మందున్న నీకే వందనాలు నీకే స్థూతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావము తండ్రి ఏసయ్య నీకే యువయుగములు కలుగును గాక లెలియా తండ్రి ప్రభా తండ్రి మీరు మాట్లాడిన ప్రభా నీ యొక్క వాకు ప్రభా అవును ప్రభా నీ యొక్క వాక్ నాయన తండ్రి ఆ యొక్క వాకుతోనే ప్రభా ఇది లోకమంతా చీకటితో ఉన్న దాని యొక్క వాకుతోనే ప్రభాన్ని ఎంతగానో అద్భుతంగా మీరు నిర్మించినారు ప్రభ కాబట్టి అంత వాక్లో అంత శక్తి ఉంది ప్రభ అంత మాధుర్యము మకరంధం ఉంది ప్రభా నీ వాక్కులో ప్రభా కాబట్టి నాయన ఆ వాక్ కోసం మేము ప్రయాస పడాలా ప్రభా ఎందుకంటే ప్రభా యొక్క వాక్కు ప్రభా అది ఎంతో కష్టంతో శ్రమతో కూడింది ప్రభా అది పొందుకోవాలంటే అంత ప్రయాసంతో మేము దాన్ని పొందాలంటే ప్రభా అది కేవలం మేము శరీరకంగా ఉంటే దాన్ని మేము ఎప్పటికీ పొందుకోలేం ప్రభా కేవలం తండ్రి అది నీలాగా మారితేనే ప్రభా నీలాగా మేము నాయన జీవిస్తేనే నీలాగా పరిశుద్ధత కలిగితేనే అది అప్పుడు మాకు ఆ యొక్క మాకు సాధ్యమవుతుంది ప్రభా కాబట్టి తండ్రి మీరు పొందిన పరిశుద్ధత మేము కలిగి ఉండాలా ప్రభా మీరు కలిగిన ప్రేమ మేము కలిగి ఉండాలా మీరు కలిగిన తండ్రి ైనా ప్రతిదీ మీరు కలిగినట్టు మేము కలిగి ఉండాలా ప్రభ నాయన మాకు ప్రభ నాయన తండ్రి మా సేవలో ప్రభ మేము ముందుకు వెళ్ళబోతుండగా ప్రభా మీ వాక్కులో ఉన్న శక్తి మీరు తండ్రి దగ్గర అధికారం పొందినారు ప్రభ అధికారం పొందిన వల్ల మీరు బోధించినారు ప్రభా అందరూ ఆశ్చర్యపడినరు ఆయన మీరు రోగములతో మాట్లాడిండ్రు దెయ్యములతో మాట్లాడిండ్రు మరణంతో మాట్లాడిండ్రు సముద్రంలో ప్రతిదాంతో మీరు మాట్లాడినారు ప్రభా ప్రతిదీ ప్రభ మీకు లొంగినాయి ప్రభా ప్రతిదీ ప్రభ మీ గద్దింపుకి నాయన మీ మాటకి ప్రతిదీ ప్రభనైనా మీ మాట విన్నాయి ప్రభ అట్టి శక్తి ప్రభనైనా ఈ దినం మాకు మీరు దయచేయండి ప్రభా మీ యొక్క వాక్ని మాకు దయచేయండి మీ శక్తి దయచేయండి మేము కూడా ప్రార్థిస్తే రోగంలో ఉన్న వాళ్ళు స్వస్థ పొందాలా దయ్యము పట్టిన దయ్యాలు విడిచిపెట్టి వెళ్ళాలా మరణించిన కూడా తిరిగి మళ్ళీ లేయ్యాలా ఈ లోకంలో ఉన్న దయ్యాలు కానీ శక్తులు వీటన్నిటిని తండ్రి ఈ లోకం మీద మీరు అధికారం పొందిన ఆయన మీరు తండ్రి చిత్తం నెరవేర్చారు తండ్రి మాకు ప్రభా అదే రీతిగా మాదిరిగా మీరు ఉంచిపోయినారు కాబట్టి మేము కూడా ప్రభా నాయన మీరు కలిగిన అధికారం మాకు మీరు అధికారం దయచేయండి మేము తండ్రి నీ మీదనే బెంబడిస్తున్నాము నా తండ్రి మా భారము మా ప్రయాసము మేము నీ కోసమే కనిపెట్టుకున్నాం ప్రభా ఈ దినం నాయన నువ్వు ఖచ్చితంగా నీ దాసుడు ద్వారా ప్రభా నీ స్వరం వినిపించినావు అందులో నాకు ఎలాంటి అపనమ్మకం లేదు ప్రభా నేను నా నేను ఖచ్చితంగా నా హృదయపూర్వకంగా ఈ దినం మీరే నాయన మాట్లాడినారు నేను విశ్వసిస్తున్నాను ఆ యొక్క వాక్యాన్ని ఆయన ఈ దినం మీరు వినిపించిన స్వరాన్ని ప్రభా హృదయపూర్వకంగా నాయన నేను స్వీకరిస్తున్నాను ప్రభా అది నా హృదయంలో నేను నింపుకుంటున్నాను ప్రభా ఎందుకంటే గత రెండు దినాలు రెండు నెలలు మూడు నెలల నుంచి నువ్వు మాట్లాడిన ప్రతిదీ మీ దాసు నేను ప్రతిదీ పాటిస్తూనే ఉన్నాను ప్రభా కాబట్టి నాలో చాలా మార్పులు కనిపించినాయి ప్రభా ఇది కూడా నువ్వే మాట్లాడినావు కాబట్టి నేను స్వీకరిస్తున్నాను ప్రభా కాబట్టి ప్రభ శక్తి లేకపోతే సేవలో ఏం ముందుకు పోలేం ప్రభ ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే వాళ్ళ ముందు ఏదైనా కార్యం జరిగితేనే కానీ వాళ్ళు నాయన నమ్మే స్థితిలో లేరు ప్రభ అనుమానంతో నిండిపోయి ఉన్నారు ప్రభా ఎక్కడ నమకము లేదు ప్రభా దేవుని నమ్ముకున్న బిడ్డల్లో కూడా ఎక్కడ విశ్వాసం లేకు వాళ్ళు ఆ రీతిగా వేయాలంటే వాళ్ళకి కార్యం జరిగితేనే నమ్ముతారు ప్రభా లేకపోతే నమ్మరు కాబట్టి అలాంటి వాళ్ళ మధ్య మిమ్మల్ని మీరు పంపిస్తున్నారంటే మేము కూడా అదే కార్యం జరిగితేనే కదా ప్రభా వాళ్ళు ఆ రీతిగా మీరు ఈ లోకంలో స్వార్థ ప్రకటించినప్పుడు నిన్ను ఎట్లా వాళ్ళు నమ్మి వెంబడించినారు మమ్మల్ని వెంబడించాలంటే మాలో కూడా అంత వాక్ ఉండాలా అంత అధికారం కలిగిన శక్తి ఉండాలా ఆ శక్తి పై నుంచి నీ దగ్గర నుంచో వస్తుంది ప్రభా నిన్ను వెతికిన వాళ్ళకి నాయన నిన్ను వెంబడించే వాళ్ళకి నీ భారం కలిగిన వాళ్ళకి ప్రతిదీ నాయన నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభా నీలో ఎలాంటి స్వార్థం లేదు ఎలాంటి తండ్రి వేరు కన్నా ఈ లోకంలో మనుషులు ఉంటారు ప్రభా ఆయన స్వార్థంతో ఆయన లోకంలో కానీ నీ దగ్గర న్యాయం ఉంది ప్రభా కాబట్టి నిన్ను వెతికిన వాళ్ళకి నిన్ను అడిగిన వారికి ప్రభా నువ్వు సమస్తను ఇస్తానన్న దేవుడో కాబట్టి నాయన మీరు కలిగిన అధికారం మీరు కలిగిన శక్తి మీరు కలిగిన వాకు మాకును అనుగ్రహించమని ఆయన ఈ దినం నీ దాసుడు మాట్లాడినందుకు ప్రభా నీకు వంద కృతజ్ఞతలు ఆ యొక్క కూడా ప్రభా హృదయపూర్వక తండ్రి వంద నాలుగు ఇంకా ప్రభా యొక్క దాసుని ప్రభా న ఇంకా ఎన్నో మరిగైన విషయాలు ప్రభ ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యతలు మీరు బయలుపరచండి ప్రభ నేను ఇంకా ఎన్నో ప్రకటించాలి అవన్నీ మేము కూడా నాయన స్వీకరించి పాటించి మేము కూడా నాయన ధైర్యంగా ప్రకటించాలి ప్రభా మేము కూడా రక్షణ లేని వాళ్ళందరికీ మేము రక్షణ ఇవ్వాలా ప్రభా నాయన నాయన తండ్రి ఎంతో మందిని తట్టు తిప్పాలా ప్రభా పర్లోక రాజ్యంలోకి మేము నడిపించాలా ప్రభా కాబట్టి ఆ యొక్క కుటుంబానికి మీరే మంచి ఆరోగ్యం దయచండి సిస్టర్ మంచి ఆరోగ్యం దయచండి పిల్లలు ఎడ్యుకేషన్ లో మీరే మంచి జ్ఞానం గురించి మంచి ఉన్నత స్థితిలో ప్రభా నాయన వాళ్ళు చదువుకున్న చదువులో ఉన్నత స్థితిలో ఉండండి నాయన మీరేనా ఈ నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి కీడు నుంచి ప్రభ యొక్క దాసుడు కుటుంబాన్ని ప్రభా మీరు ఆకటి వరకు తండ్రి సిద్ధపరచుకొని కాచి కాపాడండి ప్రభా అనేకులను కూడా నాయన ఇంకా మేము మార్చాలా ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్స్కి సిస్టర్కి ప్రభా నా హృదయపూర్వక వందనాలు ప్రభావ తండ్రి వాళ్ళందరినీ కూడా ప్రభా మీరే దివించండి ఆస్వాదించండి వాళ్ళు పనిచేసే ప్రతి పనుల్లో తండ్రి మీరు తోడుండండి యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి కీడు నుంచి శ్రమల నుంచి ప్రభా మీరు ఆకటి వరకు ప్రభావ వీళ్ళందరినీ రెక్కల నీడలో కాచి కాపాడండి ప్రభా నాయన తండ్రి గద్దలాగా ఉంది ప్రభా ఈరోజు అపవాది సాతను గట్ట సర్పం ప్రభా కానీ కోడి తండ్రి తన బిడ్డలను రెక్కల కింద కప్పుకుంటే ఏ గద్ద వచ్చినా తండ్రి ఆ కోడి తనతో ఫైట్ చేసి తన బిడ్డలను కాపాడుకుంటుంది మేము కూడా నీ కోడి నువ్వు తండ్రివి ప్రభా నీ రెక్కల నీడలో ఉంటేనే ఆ యొక్క గద్దకు మేము చిక్కలేం ప్రభా కాబట్టి నీ రెక్కల నీడల నుంచి మేము తప్పిపోతే వాడు వచ్చి అమాంతంగా మమ్మల్ని మింగేస్తాడు కాబట్టి మేము ఎప్పుడు నీ రెక్కల నీడలోనే మేము విశ్రమించాల నీ రెక్కల నీడలోనే మేము దాంకొని అక్కడే మాకు సురక్షితం ఉంది కాబట్టి ప్రభా ఈ అంత్య ఈ కరువు శ్రమల కాలంలో మేము ముబ్బరమైన బుద్ధి కలిగి స్వస్థ బుద్ధి కలిగి ప్రభా మేము ఉండాలా మీరే ప్రభా ప్రతి వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధ్యతలందరినీ కనికరించండి కృప చూపించండి ఆ కలవరిశిలో తంటే మీరు మీరు మీరు మీరు మీరు పొందిన గాయన ద్వారా స్వస్థపరచండి ఎక్కడైతే నీ స్వార్థ ప్రకటింపబడాలేదో ప్రభా అక్కడంతా స్వార్థ ప్రకటింపబడాలా సంఘం వాళ్ళకి కాపర్లను మీరే దండి ఆ కుటుంబాలు వాళ్ళ కుటుంబంలో నా కాపర్లు మీ అందరు నిద్రించినారు ఆ మీరే నాయన అంటే దయచేయండి ఆ కుటుంబాలకు మీరే ఆదరణ దండి నాయన ప్రభాతం అంటే ఎంతో మంది భార్యను భర్తలను కోల్పోయిన వాళ్ళందరికీ ప్రభానైనా మీరే తల్లి తండ్రి రై ప్రభావ మీ యొక్క కృప వాళ్ళందరికీ శాశ్వతకాలం ఉండను కాక ప్రభాతం అండి కాబట్టి ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నాయన నువ్వు మా కోసం మరణించిన విధానాన్ని బట్టి ఈ అంత్య దినాల్లో మీరు నాయన లేని యోగ్యత ధన్యత నిజంగానే నువ్వు మాకు ఇచ్చినా ప్రభా ఎక్కడ ఇంత సువార్థ ప్రకటించబడట్లా మీ సత్యం ఎవరు చెప్పట్లేదు కానీ ఈ లోకంలో గొప్ప గొప్ప మతబోధకులు ఉన్నారు గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి గొప్ప గొప్ప ధనవంతులు ఆయన ఈ లోకంలో ఉన్నారు ప్రభా ఆ యొక్క మీ యొక్క పుట్టుకన ప్రభా యొక్క గొర్రెలు కాసుకునే ఆయన వాళ్ళకు చూపించినావు ఈ దినం ప్రభా అల్పులమైన వాళ్ళం ప్రభా ఈ లోకంలో నాయన ఉండడానికి కూడా నివాసం లేని దరిద్రంలో ఉన్న వాళ్ళం పేదరికంలో ఉన్న నాయన మాకు చూపిస్తున్నావు ప్రభా కాబట్టి నాయన నీ ప్రేమను బట్టి ప్రభా వెయ్యి నోళ్లతో కాదు ప్రభా మా బ్రతుకు దినములు స్థుతించిన నాయన రుణం తీర్చుకోలేం కాబట్టి మా బ్రతుకు దినములంతా నిన్నే స్థుతించి నీ నామాన్ని గనపరిచి నీ మహిమని లోకమంతా నాయన ప్రకటించి నాయన మీ చిత్తము తిరిగి తండ్రి నీ మీరే మా అందరి పట్ల గొప్ప కార్యం నజరేడైన ఏసు క్రిస్త పరిషత్ ప్రార్థించి పెడుకున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవా సర్వశక్తి మంత్రునికి వన్నాలి సయ్య అబ్రహాం ఇసాఫ్ యాకోవ్ల గొప్పదేవ కృపాసత్య సంపూర్ణ జీవన్ గల తంది నీకి నా ప్రభ ఈ గడిచిన కాలువంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపచుకున్నారైనా మమ్మల్ని సజీలకు నిర్బెట్టుకున్నారు తండ్రి దివారాత్తులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావా నూతమైన కృపలు మాకు అనుగ్రహించినారు మమ్మల్ని సజీలు పెట్టుకున్నారు తండ్రి నీకే వనానిసయా నీకే కృతజ్ఞత తాస్త్తులు మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించిన వరస్ వారిని పడుకున్న వాళ్ళందరినీ మా సోదరులు మా తోటి తెతపని వాళ్ళందరినీ మీ కాపాడిన ప్రభావ నీకే వన్నాని సయ నీకే కృతజ్ఞత తాశ్వలు అర్పించుకుంటున్న సమస్త గత మహిమా ప్రభావము మహా తేజస్సు ఈ యుగంలో నీకే కలుగును కాక హళలియ నా తండ్రి నా ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాత్రం బయలుదేరినప్పుడు ఏ రీతిగా ప్రభావి క్యం జరిగిందో అన్న విషయాన్ని ఈ రోజు మీరు మాతో మాట్లాడు ప్రభా ఇంతకాల ప్రభావ మేము వాక్యాన్ని సమర్థవంతమైన ప్రభావ వాకును ఎప్పుడు ప్రకటించలేదు ప్రభా నా తన ఈ ప్రభావ ఈ రోజు మమ్మల్ని హెచ్చరించారు ఆ సమర్థమైన వాకుని ఈ రోజు ప్రభావం మాకు బయలుపరిచినారు ఆ సీక్రెట్ గొప్ప దేవానికి వందలు మీకు మర్మాన్ని మాకు బయలుపరిచినారు మీకు కృతజ్ఞతలు అర్చించుకుని థ్యాంక్ జీసస్ థ్యాంక్ వాళ్ళు గొప్ప దేవా ఈ వాక్యం పట్టుకొని ప్రభ ఓ దేవా మేము ఏ ప్రాంతానికి వెళ్ళా కానీ ప్రభావాకు బయలుదేరాల మీ వాకు బయలుదేరితే స్వస్థత కలిగింది రోగులు దయ్యాలు పట్టిన వాళ్ళంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అలాంటి సమర్థమైన మీ వాకు ఎంతో పవర్ ఉంది ప్రభ ఆ శక్తిని ప్రభావ ఇంతకాలం మీ ండి ప్రభావ ఇప్పుడు మాకు అవి బయలుపరచడానికి నీకు వందలు సంపూర్ణమే స్వీకరిస్తున్న విశ్వాసంతోనే ప్రభావా ప్రతి దాంతో మేము మాట్లాడాలో ప్రభావా గొప్ప దేవా నీకు వందలు ఇస్తే ప్రభావం ఎలాంటి అనుమానం లేదు ప్రభా సంపూర్ణంగా వాక్యం మీరు స్వీకరిస్తున్న మరో హిల్లు భద్రపరచుకోండి ఒక ప్రభ మీకు మొరపెట్టే వాళ్ళు ప్రభ ఇస్తు ప్రభావ ఉ మీరున్నట్టు ప్రభు ఏ గొప్ప లేడు ప్రభావ ఉంటుంది ప్రతి వస్తువులో మీరు ఉన్నారు ప్రభా గొప్ప దేవాన తండీ నీకు మీరు ఉన్నారు ప్రతి వస్తువులు ప్రతి దాంట్లో మీరు ఉన్నారు ఇస్తా మీ జీవం ఉంది ప్రభావ మీరు సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నట్టు అండి ఆ విధానాన్ని ప్రభావ మనుషులకు మేము జాగ్రత్తగా ప్రకటించాలి ఎలా ఇంటర్వ్యూ చేయాలి ప్రభా జ్ఞానం అని గరించండి మీ ప్రభావ అధికారం పొందుకోని ప్రభావి వాక్యం వాకు అధికారంతో కూడిందై ప్రభావ కార్యశుద్ధి కలుగు చేసిన మనుషులు ప్రభ అలాంటి అధికారం మీ నుంచి మేము పొందుకోవాలి ప్రతి అధికారం మీ నుంచి రావాల్సిందే ప్రభ తండీ అధికారం ఈ రోజు మాకు అనుగ్రహించమని ప్రాధిస్తామైన గొప్ప దేవా మీకు అధికారం మేము పొందుకోని ప్రభావా సమర్థవంతంగా ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా మీ వాకు మా నుంచి బయలుదేరాల మీ ఆత్మ గురించి వచ్చి ఆ వాకు బయలుదేరాల ప్రభ నైనా అప్పుడే కార్యశుద్ధి కలుగుతున్న మనుషులు మీ వాక్ని స్థిరపరచబడితే సూచక లేదు మహాత్కారాలు జరుగుతాయి ప్రభ గొప్ప దేవా అంటే సమర్థవంతిన వాకును మేము ప్రకటించాలో మాకు జ్ఞానం ప్రార్థన గడపాల ఉపాస ప్రార్థన చేయాలి మా శరీరం షేర్చుకోవాల ప్రభ నైనా ఇసు ప్రభావ మా శరీరం ప్రభ ఆత్మజీవం ప్రవంటిని సమర్పిస్తున్నామైనా మీ ఆత్మధర్మం నడిపించడం అంటే ఆధిష్టమైన మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించండి ప్రవా వాక్యంలోని సత్యమే గ్రహించాల ప్రభావా ఎంతోమంది ప్రభావ గ్రహించిన స్థితిలో ఉంటుందిగా ప్రభావాకు ఈ అవకాశం ఇచ్చినారు తండ్రి నీకు వందాలి కృతజ్ఞతలు అందించడం అయినా ఏ మాకు ప్రభావా యోగ్యతను మాకు అనుగరించిన మీకు స్వరమైన భాగ్యాన్ని దాన్ని బట్టి నీకు వందాలని ఈ వాక్యం అనేక చోట్ల మీ పంచుకోవాలి అతని అనేకలు ప్రవాణా అతని వాక్యం ధైర్యంగా ప్రేమతో మనుషులు ప్రకటించాల ప్రభావా పది నిమిషాలు వాక్యం చెప్పినా వన్ అవ చెప్పినా కానీ ప్రభ సమర్థవంతంగా ఉండాలి మీ వాక్కు ప్రభ అది మా నుంచి బయలుదేరాలని ఈరోజు మమ్మల్ని హెచ్చరించినారు దాన్ని బట్టి నీకు వందాలి ప్రభావా గొప్పదేమే ఆ రీతిని ఈ రోజు మేము ముందుకు వెళ్ళాలా ప్రవా ఆ రీతి రిపేర్ కావాలి సిద్ధపడాల ప్రార్థన పర్వ మీ సందులో గడపాల ప్రభావా ఆయన ఇష్ట ప్రభావం అన్ని మీరు అక్కడ సువార్థల్లో ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు అక్కడ అసలైన సీక్రెట్స్ అక్కడ ఉన్నా ప్రభావా ఏ రీతిగా ప్రకటించాలి ఏ రీతి మనుషులతో సమాచించాలన్నో విషయాలు ప్రభావా అక్కడ ఉన్నాయి అక్కడి నుంచి ప్రభావ సేవలో ప్రభావ ఏ రీతి చేస్తే అక్కడ మేము అనేక పర్యాల నుంచి నేర్పిస్తున్నారు దాన్ని బట్టి మీకు వందాం ప్రభుత్వం గద్దీస్తే వెళ్ళిపోతే ప్రభావ రోగాలతో మాట్లాడతా వెళ్ళిపోతున్నాయి ప్రభావా గొప్పది పవర్ మీరు మాకు ఇచ్చినారు దాంట్లో ఎందుకంటే అన్ని మాలో మీరు ఉన్నారు ఇస్త ప్రభావ అవి మీరు నుంచి బయలుదేరతాయని వాక్యం చెప్తుంది కనుక ప్రభావ మేము ఆ రీతిగా మేము తయారు మీ వాక్యం లాగా మేము సంపూర్ణంగా తయారు కావాలా సమర్థమైన మీ వాక్కు మేముగా మేము మేము ఉండాలా ప్రభావా వాకులాగా మేము తయారు కావాలి ప్రభావ హళలియ అంటే భాగ్యాన్ని మాకు అనుగరించమని ఆ రీతి మేము తయారు కావాల ప్రభావా అలాంటి ఆత్మీయమైన విధానంలో మనం నడిపించండి ప్రభావ వైరస్ బాధ్యతలందరినీ మీ స్వస్థపరచండి ఆ తలవరిశీల్లో నైనా మీరు పొందిన గాయాలలో స్వస్థ పొంది ప్రతి ఒక్క బెడగ సంపమైన స్వస్థతను ప్రకటిస్తాం ఏసు క్రీస్తు పరిషుధం నామో ఆ గొప్ప దేవ మీ కార్య జరిగించని ప్రావా ఆయన కేబీపీఎం గ్రూప్లో ప్రతి ప్రేదన చేస్తారు అందరూ మీరు ఆశ్రదించడం అభిషేకించి మీకు గొప్ప శాసన పెట్టుకొని ప్రభావా ఇక సత్యను ప్రభావ మేము అర్థం చేసుకుని ప్రభ అందరూ ప్రకటించలాగనా నైనా మీరు నటించమని ప్రార్థిష్టమైన చందశేఖర ముట్టని ప్రభావ అనకు మంచి ఆరోగ్యం తెచ్చిండి మీ పర్లో ఒక జ్ఞానం ఇంకా నింపల్ని సముచితమైన జ్ఞానం చేతి నింపని ప్రభావా అనేక మంది విషయాలు బయలుపరచండి ప్రవా మంచి ఆర్గా అనగా రైచండి ఇంకా మీ ఇంకా బలంగా వాడుకోండి అనేక ప్రాంతాలకు చోట్ల ప్రభావా ప్రపంచ దేశాలలోనే స్వర్త ప్రకటించాలా ఆయన రైతే మీరు నడిపించండి బలమైన సాధన నటించండి ప్రవా అన్న కుటుంబం తీసుకుని ఆశ్రదించండి నూతన అభిషేకండి ప్రభావా చేశారు మంచి ఆరిగా నయించండి ఇంకా మీ వాక్యం చేత పరిశ్రామ ఇంకా నింపని ప్రవా సేవలు ఇంకా బలంగా అభిషేకించి వాడుకోండి ఇద్దరు పిల్లలు ముఖ్యం తాకాండి నూతన అభిషేకం రైతుంది గొప్ప సేవకులు మీ తయారు చేయండి సైతం రచన తోటకు మీరు లేవన్నతని మీరు బలపించండి సమర్థవంతమంది మీ వాకులు ప్రకటించే గొప్ప సేవకులు తయారు కలచర్ బ్లెస్ చేయండి ప్రభావా ప్రభావ మీరు ఆశీర్వించండి ప్రభావా స్టడీలో ఉన్నత స్థాతలు స్థితిలో మీరు త నింపని ప్రభావ దృష్టి నుంచి మీరు కాపాడి మీ కృపలు భద్రపచుకొని మీకు శాసన పెట్టుకుని అన్న అన్నదమ్ముల ప్రభావ కుటుంబం బంధువులందరూ ప్రభ సరసలకు రావాలా ఆయన సత్యమైన వాక్యులకు రావాలా మీరే నడిపించడం అట్లా అదిష్టమైనా నాది ఏమన్నా ప్రభావ వందాలు చేస్తున్న భయం కాలంలో ఉంటుంది ప్రభావ నై శ్రమల కాలంలో ప్రభావ తను ఎట్లా జీవించాలో ప్రభా ఏ రీతిగా ముందుకెళ్ళాలో ప్రభావ మీరే మాకు మార్గాలు చూపిస్తున్నారు నీకు ప్రవేశించి మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు మేము జాగ్రత్తలు అర్థం చేసుకొని మార్గంలో భద్రపచుకోవాలా మీ దైవికంగా మీ ఆత్మస్థితిని నడిపింపడాలా నిత్యం ప్రతి చోట మీకు మళ్ళీ అందరూ శాసనలు పెట్టుకుని రాకు సిద్ధపచ్చుకున్న వాకేందరూ మాట్లాడారు నేక కృతజ్ఞతలైనా నీకే శృతులు స్తోత్ర థ్యాంక్ యూ జీసస్ నా తండ్రి నా దేవ ఈ వాక్య మరుగలు భద్రపరచుకొని ప్రభావ తల్లి సమర్థవంతమైన ప్రభావ వాక్కులు ప్రభావ ప్రకటించాలా మీ వాకులాగా మేము తయారు కావాల ప్రభావ మీలాగా మేము తయారు కావాల ప్రభావ అలాంటి ఆత్మీయన జీవితంలో నడిపించి మీ రాకపోతే మనందరూ సిద్ధపంచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిషద నామన్నా ప్రార్థించినాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ ప్రభా పరిశుద్ధి కృప మీకు వందనాల ప్రభా యేసు క్రీస్తు నామం బట్టి ప్రభా వాక్యం చేద్దరు మాతో మాట్లాడనాలి ప్రభావ ప్రతి ఒక్కరు దయాల ప్రభావం మీ యొక్క వాక్యం నీరు కట్టి వాళ్ళు దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభావశక్తిని మీరు దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరు కూడా ప్రభావిత నెరవేర్చుకుని పూర్తి చేసుకొని రావాలా ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు అక్కడికి సిద్ధపరచండి ప్రభావ అనేకులని ప్రభావం మీ చెంతకు నడిపించే పరిశుద్ధ ఆత్మశక్తి బలం ప్రభా దండి ప్రభావ అదేవా మీకు ఎంతో లెక్కలేనని వందనాల ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి ముఖ్యంగా వైరస్ భావన పడిన ప్రతి ఒక్క బిడ్డకి స్వచ్ఛత కలిగజండి ప్రభావ విడుదల కలిగించిన ప్రభావం రక్షణ మార్గంలోకి మీ నడిపించండి ప్రభావం మీ కృప్య చేత ప్రభావాలు మొక్కరించి ప్రశాంత పడి విడుదలగా ప్రార్థన చేసిన అంతరంగ స్థితి రండియా నాయనా రక్షక మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన కర్ణాన్ని బట్టి మన అన్నాలిసా ప్రభా నాయనా రక్షక మేము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగా అనుగ్రహించండి ఈస ఆ మా మురలను ఆలకించారేశాయా ఈ వైరస్ నుంచి బాధపడే వారి సంఖ్య తగ్గింది వేసాయా బట్టి వందనంలో స్తోత్రం ఇంకా ఎవరెవరైతే డిసీజెస్ తో బాధపడుతున్నారో సిక్ పీపుల్ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నామే వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సార్ ప్రభా నారాయణ రక్షక వారికి ఎటువంటి ప్రభా లేబర్స్ కోసము అనాథల కోసం బీద కోసం క్రే చేస్తున్నామే వారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి సార్ ప్రభ ఇంకా ప్రభ ఎంతో రక్షణ లేక ఉన్నారే సార్ వారందరూ రక్షణ పొందులాగునా మీ మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మా జీవితాలను మార్చుకునేలాగినా మేము మాట్లాడే ప్రతి మాటకు మీరు మీరు మా మధ్యలో ఉన్నారన్న సత్యాన్ని గుర్తుపెట్టుకుని మేము మంచి మాటలు మాట్లాడేలాగ్న అనుగ్రహిస్తారని ఈ కొద్ది వినపములు క్రీస్ చేసినామం పెట్ట పాపని వినయంగా వేడుకుంటున్నాం దేవా ఓ మేన్యా ప్రొవైల్ యేసు క్రీస్తు కృప సమాధాన నడిపింపు మనందరికీ శతకాలం తోడైనాక ఆఫ్